పరిస్థితి పరిస్థితుల పరిస్థితుల ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా జీవాధిపతి ఏసయ్య నామానికి కొందరు సూత్రాలు తండ్రి అయ్యా ఈ ఉదయకాలం ప్రభావి ప్రీ ఆరాధన మొదలు పెట్టుకోబోతుండగా అయినా మీరు నడిపించండి దేవా అయా మరి మరి ముఖ్యంగా వాక్యంలోను ప్రార్థనాంశాల్లోనూ ప్రార్థనలోను మీరు నడిపించండి దేవా అయ్యా మీరు మహిమకరంగా మీరు నడిపించుకోనండి అయా ముఖ్యంగా ప్రభావితం ప్రభావ విజయాన్ని అనుగ్రహించండి అయా మా జీవితాలను సరిచేసుకోవడానికి మంచి హెచ్చరికను లేదా ఆదరణను ప్రభా మరి మీరు సమకూర్చం దేవా అయా ప్రభా మరి వాక్యాల నుంచి తప్పిపోకుండా అయా దాన్ని ప్రాక్టీస్ చేసే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సహాయాన్ని ఉంచమని అయా ఐదు దీని ఆశీర్వాదాలు ఏసైనా అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాఠం వర్ోవా నా బలమా యమయ నదిని మార్గం కరిపూర్ణమయ్యి నదీని మార్గం ఏ హో వా నా శృ నను శ్రువులు నను చూటినను నరకపు పాశముల నను వరదవలే పతిహీనుల పూరిన వరదవలే గతిహీనుల పూరిన విడవక నను ఎడబాయని దేవా విడవక నను ఎడబాయని దేవా ే వాన బలమాయనద పరిపూర్ణమై నదిని మార్గం ఏ హో పౌరుషము గల ప్రభు కీ పర్వతములకూనా గల ప్రభు కోపేం పగ సర్వతముల కోణికెను కన నోట వచ్చిన అగ్ని సన నోటీ వచ్చిన అగ్ని కహి వేసిన na di మైన వెలుపుల చేర్చెను బలమైన దేవుడు వెలుపుల చేర్చెను బలమైన దేవుడు ఏ వాణ బలమా యమయ నదిని మార్గం పరిపూర్ణమయ నదిని మార్గం ఏ ే వా జీవము గలదేవా బహుగాస్తుతులూ అూడవీ ఏ వా జీవము గలదేవా బహుగాసులూ అరుడవీవు అన్యజనులలో ధన్య స చూపచు అన్యజనులలోయ స చూపు తి గితి గనముచేద ఏ హో నా బ తమ నదినీ మార్గ హరిపూర్ణమ నదిని మార్గం ఏ హో విజయ్ గారు పరిస్థితి మా అల్పులను అయోగ్యుడు దేనికి పనికి వాడాలి నా వాక్చాతుర్యం మాట తీరును బట్టి కాక తండ్రి ప్రభావ మీ యొక్క నోటీస్ దూరగా తండ్రి వాడబడుతుంది కేవలం ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యమను మాత్రం బోధించవరకు బోధించుటకు నాకు సాయం చేయని తల్లి గొప్ప కల్పన కథలు లేనివి నాయన ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా తల్లి ప్రభావి నీ సులువు చట్టను మరింపరిచి నీ వాక్యం బోధించుతుండగా నాయన కలగబోయే అతిశయము గర్వము నాళ్ళ నుంచి శాశ్వతంగా తొలగించింది నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఏసుకృష్ణ పరిశుద్ధనామని ప్రార్థిస్తున్నాను ఆమె రైతులు రైతులు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాతిశయములను ప్రచురము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తులు అయిన ప్రజలునై ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే చీకటిలో ఉన్న వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రజల్ని దేవుడు తన నిమిత్తము ఆయన యొక్క గుణాతిశయములను ఆయన యొక్క క్వాలిటీస్ వాటిని ప్రచురము చేయు నిమిత్తము వారిని ఏ విధంగా పోల్చాడంటే ఏర్పరచబడిన వంశము ఒకటి రెండవది రాజులైన యాజక సమూహము మూడవది పరిశుద్ధ జనమును నాలుగవది దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు ఇవి ఒక మనిషి నోట నుండి వాళ్ళకే మాటలు కాదు వాళ్ళకి అటువంటి ఆలోచనలు రావు అంత జ్ఞానమును సరిపోదు కానీ దేవుడు ఇక్కడ ఎటువంటి బిరుదులు ఇస్తాడంటే మీరు ఎవరు అని చెప్పాడు అనంటే ఈ నాలుగు గమనిస్తే దీంట్లో మనము అర్హులమా అసలు దీంట్లో ఉన్నామా అటువంటి కోలికలు ఉన్నాయా అసలు దేవుని దగ్గర మనం పిలిపించుకునే వారంగా ఉన్నామా నిజంగా ఆ స్థితిలో ఉన్నామా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇది ముఖ్యంగా నాకు చాలా ఇది చెప్పాలంటే నాకే ఇబ్బంది అనిపించింది అరే నేను ఈ వీటిల్లో అసలు ఒక క్వాలిటీ లేదు నాకు అన్నప్పుడు దేవుడు నాకు ఇది నాకు చాలా ప్రేరణ అవుతా ఉన్నది ఈ విషయం గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆ చీకటి ఎంత భయంకరమైన చీకటో ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యమైన తన వెలుగు అది ఆశ్చర్యమే ఇంకా ఆ మాటకి ఇంకా ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేయలేము అటువంటి వెలుగు అది ఒక రూమ్ లో వెలిగినంత అటువంటిది కాదు లేదని అంటే డేలో మనకు సూర్యుడిచ్చే లైట్ సరిపోదు దానికి అది ఎవరికి కలుగుతుంది ఎవరు తెలుసుకోగలుగుతారంటే కేవలం ఆ చీకటిలో నుంచి బయటపడి పశ్చాత్తపడి ఆ హృదయం అంతా దేవునికి సమర్పించుకున్న తర్వాత వస్తుంది చూడండి అది మాత్రమే వెలుగు అతనికి మాత్రమే తెలుసు అబ్బా చీకటి విలువ ఎంత వెలుగు విలువ ఎంత టార్చేసి మనకు కనిపించేది కాదు లైవ్ కరెంట్ అంతా పోయి చిమ్మ చీకటిలో అట్లాంటి వెలుగు కాదు ఈ యొక్క వెలుగు ఏ విధంగా ఉందని అంటే చీకటిలో నుండి వెలుగు ఆ ఆశ్చర్యకరమైన వెలుగు ఏ విధంగా ఉంటుందంటే అది కేవలము పశ్చాత్తపడి దేవుణ్ణి వెతికి కన్నీరు కార్చి ఆయన పాదాలు ఇబ్బందిన వ్యక్తికి ఆ వెలుగు గురించి స్పష్టంగా తెలుస్తుంది ఆ వెలుగు ఏదో మామూలు వెలుగు కాదు దీంతో పోల్చలేని వెలుగు సూర్యకాంతి కూడా సరిపోదు ఎందుకంటే అతని జీవితంలో అతనికి బాగా తెలిసింది ఏంటంటే చీకటి దాని విలువ తెలుసు అది ఎంత భయంకరము అది ఎంత డేంజరు అది ఎటువైపు అడుగులు వేపించింది ఆ పాతాళం అంచుల వరకు తీసుకెళ్లి పడబోయే టైంలో అదొక మిరకలు జరిగినట్టుగా మరలా వెలుగు లేకొస్తాడు అదే ఆశ్చర్యమైన వెలుగు అది ఆ పాపిక్ మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు అతను పాపి కాదు అతను ఎవరు అనంటే ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వచ్ఛన ప్రజలునై ఉన్నారు ఎవరైతే ఈ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చారో వాళ్ళని ఈ క్వాలిటీస్తో దేవుడు వారిని పిలుస్తున్నాడు అయితే వీర్యం చేయాలనంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఆయన గుణాతిశయములు అనంటే వర్ణించగలమా వర్ణించలే ఒక ప్రేమ గురించే తీసుకుందాం ఇంకా త్యాగము ఆయన దయాగుణము వీటన్నింటి దేవుడికి వెళ్ళదలుసుకోలేదు అవి వర్ణించలేము అతను చేత కాదు అయితే ఒక ప్రేమ గురించి తెలుసుకుంటే ఆ ప్రేమలో మనమందరం పొందుకున్న రక్షణ ఆయన పెట్టిన ప్రాణం దాని విలువ ఒక ఆయన ఏ విధంగా స్టార్ట్ చేశాడు తన డైరీలో నేను దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించాలి ఏ విధంగా ఉందని స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ఒక పేజీ రాశాడు రెండో పేజీ రాశాడు మూడో పేజీ దగ్గరికి ఆపేశాడు ఎందుకు ఆపేశాడు అని ఆయనకు ఆయన క్వశ్చన్ ఇస్తున్నాడు ఎందుకు ఆపేశాడు అని ప్రపంచానికి తెలియదు సార్ ఆయన ఆపేయడం వల్ల ప్రపంచానికి తెలిసింది ఎందుకైనా ఆపేశావానంటే ఆయన ఒక మాట అంటున్నాడు క్రీస్తు గురించి వర్ణించే కెపాసిటీ వర్ణించే అన్ని అంత జ్ఞానము ఆ ప్రేమను గుర్తుపట్టే అంత శక్తి నాకు లేదు ఈ పేపర్లు కాదు కదా ఈ ఆకాశం అంతా సరిపోదు ఈ భూమి నిండిపోతుంది ఈ భూమి సరిపోదు ఆ సముద్రాలు జరిపేవు ఆయన ప్రేమను వర్ణించలేదు మరి ఆయన గుణాతిశయాలను మరి ఏ ప్రచురం చేయాలని అంటే మనకు కావాల్సిన ఏంటి అటువంటి గొప్ప ప్రేమను మనం ప్రచురం చేసే వాళ్ళల్లో ఉన్నామా మనతోనే కదా ఆ చీకట్లో మీరు వెలుగులోకి వచ్చారు అని చెప్పబడింది మనకే కదా ఆ చీకటి విలువ తెలిసింది మనకే కదా ఆ వెలుగు విలువ తెలిసింది మనమే కదా పశ్చాత్తాపడింది మనమే కదా ప్రతిసారి ప్రార్థనలు కొన్నిసార్లు మనమే ప్రార్థిస్తాము ఇంటిపైకి వెళ్ళి వర్షమా వేస్తున్నాము అప్పుడు ఆగిపోయి మీటింగ్ జరగాలే ఐదు నిమిషాలు ఆగిపోతుంది వర్షం అనేక సాక్ష్యం చెప్పి ఉన్నాము కానీ మన విశ్వాసం ఎక్కడ ఇతనికి చెప్తే ఇతను మారతాడా మారడేమో ఎన్ని చెప్పు వీడు మారదు ఎన్ని చెప్పు వాడు లోబోడదు పెడతా పెడతాడు మరలా అట్టి విశ్వాసానికి వెళ్తాం అక్కడేమో ఆకాశం వర్షం నాపేంత శక్తి మనకు ఉందని మనమే పలుకుతాము మనమే ఆనందిస్తాము మనమే విశ్వసిస్తాం కానీ మన కళ్ళ ముందు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి వాటి మీద విశ్వాసం ఉండదు ఆనాడు ప్రార్థన చేసినది మర్చిపోతాం ఒకప్పుడు ఎంతోమంది ప్రార్థన చేయగానే మీకు ఇది కదా అది ప్రార్థన చేస్తానమ్మా అన్నీ చెప్తాము కానీ ఎదుటి రక్షణ విషయంలో మాత్రము మనము ఏ విధంగా ఉంటామంటే అంటే అంటున్నట్టు ఒక పాస్టర్ ఉన్నారండి ఫాస్టర్ ఏం చేశారంటే పోయే వాళ్ళకి ఎప్పుడన్నా సువార్త చెప్పేస్తారు నాకు బాగా ఎక్స్పీరియన్స్ నేను మ్యాన్ టు మ్యాన్ జాస్టల్ ఎక్కువ చేస్తాను అసలు చెప్పట్లేదు మ్యాన్ టు మ్యాన్ కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా వింటారో ఏ విధంగా మనల్ని మోసం చేస్తారో లేదా మన మనల్ని ఏ కొద్దిగా మనలో ఫీల్ అవుతాడేమో అంటే అభిన్నట్టు ఎట్లా నటిస్తారో అన్ని విషయాలు తెలుసు వాళ్ళ వాళ్ళ గుణాలు తెలుసు మనకి అయితే మాస్టర్ గారు ఏమంటారు ఎప్పుడో ఒక్కసారి చెప్తాడు అండి సంగతికి వచ్చేవాళ్ళకి ప్రతిసారి చెప్తాడు అనుకోండి బయట చెప్పి అది ఎట్లా డబ్బా కొడతాడంటే నేను ఆయన చెప్పిన తర్వాత ఆయన ఇష్టం ఆయన ఉంటాడు కొత్తాడు మరి దేవుడు అండి ఇప్పించాడు ఆయన అంగీకరిస్తే పరలోకానికి తెలిపాడు లేదంటే నరకానికి వెళ్ళిపోతాడు అప్పటికప్పుడు అన్ని అత్యుత్సాహము త్వర త్వరగా అన్ని గా ఆయన నంబర్ తీసుకోడు ఎందుకంటే ఈయన నంబర్ అతనికి ఇయ్యాడు ఒక ఫాలో అప్ చేయడు అదే క్వశ్చన్ ఆయన వేసుకుంటే మనం ఏసుకుంటే నిజంగా దేవుడు ఎన్నిసార్లు ఎంతమంది సేవకులు ఎన్ని సార్లు టీవీలలో మనల్ని హెచ్చరించాడు ఎన్నిసార్లు బైబిల్ వాక్యం చదువుతా ఉంటే హెచ్చరించాడు ఎన్ని అవకాశాలు దయచేస్తాడు తన రోడ్డు మీద పోయే ఒకసారి మాత్రమే మన నరాలలో ఏసుక్రీస్తు ఎలాగైతే జీర్ణించుకుని ఉన్నాడో ఎదుటి వ్యక్తిలో కూడా ఆ విగ్రహాలు అనేవి జీర్ణించుకుని ఉన్నాయి కాబట్టి ఆయన గుణాతి షేములను అశురం చేసేటప్పుడు ఎంతో జ్ఞానముతో ఎదుటివాడిని మొదటగా అంచనా వేయాల అటు జ్ఞానం దేవుడిని అడగాలి ఇస్తాడు నేను ఆ పాస్టా దగ్గర చాలా అసలు అబ్బా ఇంత గొప్ప గొప్ప మాటలు ఎప్పుడు దేవుడు తన గురించి నేను ఇట్లా నేను అది నేను ఇట్లా చేశాను ఎప్పుడు నాకు ఇంకా అనిపించింది అమ్మో ఆయనకి ఎంత దూరం ఉంటే అంత మంచిది నేను ఆయనను క్రిటిసైజ్ చేయట్లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అటు విషయాలు మనకు ఎన్నో ఎదురవుతా ఉంటే హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు అట్లా కూడా దేవుడు మనతో చెప్తా ఉంటాడు నువ్వు అసలు ఏ వ్యక్తికి చెప్పొద్దు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు పర్లేక అవును నిజమే అని ఆ వ్యక్తి పట్ల నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే అతని నంబర్ తీసుకు ఆయన అడ్రస్ తీసుకు ఇంటికి గురించి మొదట ప్రార్థనది ఆయన ఫాలో అవు ఆయన పరిస్థితులలో ఆదుకో ఆయనకి ధైర్యము దయచేయి ఇదే గుణాతి అది ఇక్కడి నుంచి వచ్చిందంటే నీలో నుంచి కనపడాలి క్రీస్ యొక్క గుణాతిశయందులు హిక్షించి ఉన్నావు కాబట్టి అతడు తగ్గి ఉన్నాడేమో అతని దగ్గర తగ్గి ఉండాలి నువ్వు సౌకర్యాలలో అతను అన్ని అసౌకర్యాలలో ఉన్నారేమో అతని దగ్గరికి వెళ్ళి నీ తగ్గింపు కావాలి దేవుని యొక్క గుణాతి చేయాలు చెప్పేటివి లేదనంటే చూపించేటివి జోడ్డు మీద రాసేది అది కాదు నీలో కనపడాలి నీలో ప్రేమించే విధానంలో కనపడాలి నువ్వు వారితో మాట్లాడే విధానంలో కనపడాలి నీ కళ్ళు వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకో డబ్బా అయినా ఇట్లా మమ్మల్ని కింద చూపుగా చూస్తున్నాడు ఈయన వేరు వల్ల పోతున్నాడు అని మన ఎక్స్ప్రెషన్స్తో తెలియకూడదు వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా కనపడాలన్నట్టే మా ఏప్రిక్త నిజంగా ఉన్నాడయ నిన్ను చెప్పేది సత్యమే ఈయన ఆత్మలను నింపుకొని ఉన్నాడు ఆ విధంగా మన గుణాభిశయాలను ప్రకటించవలసిన అవసరం ఎంతో ఉంది అయితే మనము ఎవరంటే ఏర్పరచబడిన వంశము రాజులైన యాదకు సమూహము పరిశుద్ధ జనము ఈ పరిశుద్ధ జనం మనలో ఒక చిన్న పాపానికి ఒక చిన్న అబద్ధానికి కూడా శ్రోత అనేది ఉండకూడదు పాపం ఏ విధంగా ఉంటుందంటే ఈ మనుషులు అంటే మనుషులు అనంటే అన్యుల గురించి మాట్లాడట్లేదు కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు వాక్యాన్ని చదివే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు ఒక వంతెన మీద పంది ఒక గొర్రె రెండు వెళ్తా ఉన్నాయి వంతెన ఎంతో హైట్లు లేదు చిన్న హైట్ లో ఉంది కొద్ది దూరం పోయిన తర్వాత వంటన ఏ సపోర్ట్ లేకుండా ఇట్లా జాతిలో చెల్లాడుతూ ఉన్నది గొర్రెపిల్ల అటు ఇటు కదులుతూ కదులుతూ తపస్ అని ఆ యొక్క గురదలో పడిన వెంటనే ఆ గొర్రెపిల్ల ఏం చేసిందనంటే దిల్చుకొని అక్కడ నుంచి బయటపడడానికి నానా ప్రయత్నాలు చేసి మొత్తానికి ఒక బయటకు వచ్చేసి కిదిలించుకొని ఆ వాసన అంతా పోయేటట్టు పక్కన ఉన్న నీళ్ళలో దులికి దాన్ని అంత క్లియర్ చేసుకొని అది బయటకు వచ్చింది మరలా ఒత్తిడి మీద ఇది అంత గమనిస్తున్న పండు అది వాంటెడ్ దూచేసిందండి దూకాలి నాకు గుర్రద కాళ్ళు ఇష్టము నాకు ఈ అదేమో గుర్రేమో అనుకోకుండా పడింది ప్రమాదవ శాత్తు పడింది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ దానికి అసహ్యం వేసింది ఫీ అనుకున్నది కానీ అదే ఈ పన్ను ఏం చేసిందనంటే మాకిక్కడ ఉండడం ఎంత అదృష్టం రోజు ఈ వంటన రావాల ఇక్కడ దూకాల పాపంలో ఉన్నవాడు ఎవడును ఒకవేళ దేవుడు ఆ దివ గ్రంథంలో మన పేరు రాసినట్లయితే అనుకోకుండా పడతా కానీ పాపంలో అక్కడే నిలిచి ఉండమండి పడతాం టీకటిలో ఉంటాం కానీ వెలుగులోకి వచ్చేస్తాం వచ్చేసి మన విశ్వరూపం ఏంటో మన తండ్రి గొప్పతనం ఏంటో ఆయన గుణాభిశయం ఏంటో ఈ లోకానికి కనబరుస్తాం అక్కడ ఉండడానికి ఇష్టపడము పల్లెతో పాటు సాధీవనం చేయలేం అవిశ్వాసులతో జోడిగా ఉండలేం మనల్ని మనం దుష్టునికి దూరంగా పారిపోతుంటాం అవిశ్వాసులతో అక్కడి ఉండలేము అల్పవిశ్వాసులతో కూడా ఉండాలంటే ఆలోచిస్తాం అమ్మో ఎక్కడ వెళ్ళి అపహాస్యం చేస్తారో మళ్ళా టికెట్లకు ఎక్కడ పోతానో ట్రాప్ చిన్న చిన్న ట్రాప్లన్నీ తోటి సహోదరులతో నుంచే మొదలవుతాయి వాళ్ళు చెప్పేటి అన్ని మనం కొన్నిసార్లు నమ్మి ఇది నిజమే కావచ్చు అనుకుంటాం కానీ ఆ యొక్క బొర్రే ఆ పాపాన్ని ఆ కడుక్కున్నది అది చెంటు కొట్టుకుంటే పోతుందా బురదలు పడ్డాను కొంచెం సెంటు కొట్టుకోవాలా అందులో సెంటు కొట్టుకుంటే పోతుందా పోదు సెంటుతో కాద పోయేది దాన్ని కడగబడాల కడగబడిన తర్వాత ఆశ్చర్యమైన వెలుగు తన జీవితంలో మరొకసారి వంట ఎంతో జాగ్రత్తగా అది ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోతుంది మరొకసారి పడ ఆ ప్లేస్ రాగానే దాని గుండెలో దో ఇది చీకటి అని కాబట్టి ఆ చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన మనస్థితి కొద్ది గమనిస్తే ఈ మధ్యలో నేను ఇంకా కొన్ని సాక్ష్యాలు విన్నాను శ్రీదేవి అని గుంటూరులో ఉంటారు ఆమెకి ప్యారలైజ్ అయిపోయిన అందరు వినే స్టోరీ మమ్మల్ని వాక్యం ఈ ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు వినే ఉంటారు మొత్తం కంప్లీట్ ప్యారలైజ్ అయిపోయింది కరుణమాయుడు సినిమా చూసి ఆమె మారిపోయింది కరుణామాయుడు సినిమా చూసిన రెండు వారాలకి ఆమె తీర్మానం తీసుకుంది ఏసుకృత నిజమైన దేవుడు అని తీర్మానం తీసుకుని కంప్లీట్ ప్యారలైజ్ వాళ్ళ నాన్న స్నానం చేసి ఆమెకు హెల్ప్ చేసేవాడు ఆమె ఒక చెట్టు కింద పడుకొని పెద్ద ఇల్లు పడికి ఆ కింద ఉండి అట్లా గడిపేవాళ్ళు వాళ్ళు అయితే తన జీవితంలో ఆ వెలుగులు పొందుకున్న ఆవిడ ఏం ప్రతి అన్ని క్షుణ్ణంగా లేఖనాలను గమనిస్తూ ఇతరులకు లెటర్లు రాస్తూ అక్కడ వారి దగ్గర నుంచి ఆన్సర్లు పొందుకుంటూ తన ఆత్మీయస్థితిని ఎదుగు ఎదుగుతూ ఎదుగుతూ ఆమె తన తండ్రిని కూడా మధ్యలో కోలిపోతుంది ఇంకా ఆమె సహాయం చేసేవారే లేరు అటువంటి స్థితిలో ఆమెకున్న ఆస్తులు బ్యాంక్ నుంచి వచ్చి వడ్డీ డబ్బులు ఇవన్నీ కట్టుకుని ఒక రిక్షా వాడికి ఇచ్చి నన్ను రిక్షాలో మైక్ ఒకటి ఆ రిక్షాలో ఆమె మైక్ పట్టుకొని అర్చుకుంటూ వెళ్తాడు ఏసుక్రీస్తే దేవుడు క్రీస్తే యేసు ఆ ఏసనబడైన ఆయన క్రీస్తు ఆయన రక్షకుడు దయచేసి మళ్ళుకోండి అని అని ఆమె ఈ విధంగా ఆమె పరిచర్యాన్ని కొనసాగించింది అక్కడ అద్భుతం వండర్ ఏంటో ఇరవై మంది ఆమె కాళ్ళ చేతులు కదపలేదు తలను మాత్రమే ఆడించే ఆమె మందిని పాస్టర్లుగా వేసింది వితిన్ టూ త్రీ ఇయర్స్ లో ఆ పాస్టర్లు కలిసి ఎనిమిది మందికి బాక్తి నమ్మిచ్చాడు వాళ్ళ ఆత్మీయ తల్లి ఎవరని చెప్తారని అంటే శ్రీదేవి గారు ఎవరంటే బ్రాహ్మణ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ జస్ట్ ఒక మూవీతో మనల్ని ఎంతగా హెచ్చరించాడు ఇంకొక ఆయన నిక్ కూర్చోండి కుటుంబం ఇంకొక ఆయన నిక్ నో లింగ్స్ నో ఆమ్ ఎంతో ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు ఆయన మాటల ద్వారా మోటివేషన్ సూసైడ్ చేస్తుందనుకుంటున్నారు అనేకులు అనేకులు చనిపోలేం అనుకుంటున్నారు అనేకులు కృంగిపోతున్నారు నా బ్రతకెందుకు నేను నల్లగా ఎందుకు పుట్టాను నేను ఎందుకు వీళ్ళ కడుపున పుట్టాను అసలు నాకు దేవుడు అనేవాడు అనుకునే వాళ్ళకి ఆయన భయంకరంగా శుభార్త నేను వీళ్ళ గురించి ఏమి చెప్తున్నాను అంటే ఈయనకేమో కాళ్ళు చేతులు పని చేయవు మరి వీళ్ళు ఆయన గుణాతి సేమలు ఏ విధంగా ప్రచురం చేశారో వీళ్ళకంత నాలెడ్జ్ ఉందా మళ్ళా చిన్నప్పటి నుంచి చదువుకున్నారా వాక్యాలంతా ధ్యానించారా వాళ్ళు కేవలం గుణాతి సేమలు వాళ్ళలో కనబడుచుకున్నారు ప్రేమను చూపించారు త్యాగాన్ని చూపించారు బ్రతుకుతే బ్రతుకుతా లేకపోతే చనిపోతే కిరీట్తోనే ఉంటారు అది వాళ్ళ తీర్మానం వారి నిర్ణయం అయితే ఇంకా కొంతమందిని చూస్తే విలియం ఛేరీ గారు ఇండియాకి వచ్చినప్పుడు కోల్కత్తాలో తన కుమారుని పోగొట్టుకున్నారు ఈ ఎన్నో ప్రచురణ చేయాలి ఎన్నో లాంగ్వేజ్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది లో ఆ బుక్స్ నంతా ప్రచురం ట్రాన్స్లేషన్ చేస్తా ఉంటే ఆ యొక్క ప్రశ్న అనేది మొత్తం కాలిపోయింది కాలిపోయినప్పుడు ఎంతో కుమిలిపోయాడు తన కొడుకు చనిపోయాడు తన సొంత చేతులతోనే ఆ యొక్క గుడిచిపెట్టాడు ఎవరు రాలేదు ఇంకా తన భార్య పిసిదైంది కొద్ది రోజులు కామ చనిపోయింది అయినా విడిచిపెట్టలేదు తర్వాత అన్ని గ్రంథ అన్నిటిని ట్రాన్స్లేట్ చేయగలిగాడు అదే విధంగా డేవిడ్ లివింగ్స్టన్ చార్స్ పిన్ని థర్డ్ అడ్లని రామ్ ఎంతో మంది మిషనరీలు మనకు ఆదర్శంగా ఉన్నారు మనకేమో కాళ్ళు చేతులు ఆలోచనలు జ్ఞానము సౌకర్యాలు ఆహారము వస్త్రము కొరతలేని జీవితము ఎన్నో ఉన్నాయి కానీ మనమేమో మన ఆత్మకి రోగం వచ్చింది జాగ్యముతో నిండిపోయింది మన హృదయం రోగముతో భయంకరమైన రోగంతో నిండిపోయింది చెప్పిన వాళ్ళకే సువార్త కానీ వాళ్ళు కష్టపడ్డారు డేవిడ్ నిమిషం గారు అయితే వెయ్యి గ్రామాలను రక్షించారు ఒక గ్రామంలోకి వెళ్దాము మొదటగా అని ప్రయత్నించి తన కూతురు పెద్దదయ్యి ఆమె ఆఫ్రికా నుంచి వెళ్లిపోయి తన సొంత ఊరికి వెళ్ళిపోయినప్పుడు తన కూతురు ఒక లెటర్ రాస్తాడు నాన్న నిన్ను చూడాలా ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు నాన్న అంటే ఈయన కూడా తన కూతురు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు కన్న తర్వాత చూశాడు కానీ తర్వాత పెద్దదైన తర్వాత చూడలేదు ఆయన రిప్లై రాశాడు అమ్మా కలుసుకుందాం తప్పకుండా నేను నిన్ను కలుస్తాను ఎక్కడో తెలుసా పరలోకంలో ఆ విధంగా బ్రతుకు తల్లి అన్నాడు మనం చెప్పగలమా మన కుటుంబాలతో ఈ విధంగా అనేక భక్తులు ఈ విధమైనటువంటి హృదయములు నింపుకొని దివారాత్రములు రేయింబులు తిండి తిప్పలు లేక వస్త్రములు లేక పాగరక్షకులు లేక షెల్టర్లు లేక చెట్ల కింద వర్షములు ఎండలు మాడి మస్త లోకానికి ఎంతో చేశారు మనం చనిపోతే ఒకరన్నా గుర్తు పెట్టుకుంటారా దీనివల్లనే నేను రక్షింపబడ్డాను అని ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండెమో ఆఫ్రికా వాళ్ళు ఆయన బాడీని తీసుకెళ్లారు ఆయనకు రెండు సమాధులు ఉన్నాయి ఆశ్చర్యం రెండు సమాధులు ఎవరికైనా ఉన్నాయా ఆయనకొక్కడికే ఉన్నాయి అంతగా ప్రేమించారు ప్రజలు ఈ గ్రామాలను రక్షిస్తాడు మనం ఒక దగ్గర పోతే ఎవరన్నా మనల్ని తరమేస్తే మళ్ళీ ఆ చోటుకు ఇక్కడేం అట్లా చెప్పుకుంటా పోతే చార్లి స్పిన్ని ఇవన్నీ చదివినప్పుడు ఒకసారి రెండు వేల పదకొండులో ఏం చేశానంటే మా అమ్మ ఉన్నది మేమిద్దరమే ఉండేవాళ్ళం మా నాన్న మమ్మల్ని ఆయన సపరేట్ గా ఉండేవాడు ఎక్కడో ఉండేవాడు మేమిద్దరమే ఉన్నాము ఎన్నో బాధలు కష్టాలలో ఉన్నాము ఆ టైంలో దేవున్న చాలా సార్లు మా అమ్మని విడిచిపెట్టాలనా మా అమ్మతో గడపాలనా మా అమ్మతో ఉంటేనేమో ప్రేరణ అంతా చనిపోతుంది నేనేమో సేవ చేయాలి అని అర్థిండియాకి వెళ్ళిపోవాలి అక్కడ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని చనిపోవాలి సరే హతసాక్షిగా నా మరణం అనేది ఉండాలా ఏ విధంగానైనా నువ్వు ఎవరినైనా రక్షించాలా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా కానీ అప్పుడు నాలో ఉన్నది ఏంటంటే ఈ గ్రేయస్ లో మునిగిపోయడాన్ని దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు మీరు భయపడద్దు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు కానీ పాపం జీవితంలో వాడు నన్ను కదా దేవుడు అది ఇటువంటి ఈ ఉద్దేశంలో దేవుని గురించి ఏ విధంగా అయినా ఇంకా బ్రతకతే ఆయన గురించి బ్రతకాలని అయితే అన్ని ఇంకా రాత్రి మా మదర్ పడుకుని ఉన్నారు నేను వెళ్ళి కదొని అమ్మ వస్తానమ్మ అనేసి అన్ని కరలుకున్నాను నా బట్టలు ప్యాక్ చేసుకున్నాను మా దగ్గరికి వెళ్ళాను అక్కడ నువ్వు ఉంది అని చెప్పాను అక్కడ వినిపించింది ఎందుకురా నువ్వు ఇట్లా మాట్లాడుతావు అది ఏ మొత్తం మనల్ని దేవుడు మార్చాడు కదా ఉంటా బాగుండము కాబట్టి ప్రేమ అది అని ఏవో పిచ్చి మాటలన్నీ చెప్పాను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను దేవుని గురించి అప్పుడు అనుకోకుండా ఒక పాత్రమ నాకు ఫోన్ చేసింది చేసి ఆమె కొన్ని మాటలు చెప్పింది నాకు నువ్వు ఇక్కడ వెళ్ళంరు అనే విధంగా చెప్పింది ఆమె నాకేమో హృదయం నిండా వెళ్ళిపోవాలనండి కానీ ఆ మాట కోసం మళ్ళీ ఒక వన్ వీక్ వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తాను అట్లా నీరు గారిపోయాను అది చీకటిలోకి వెళ్ళలేదు కానీ చీకటి వెళ్ళలేదని చెప్పడానికి లేదు ఖచ్చితంగా వెళ్ళాను సారీ క్షమించండి ఖచ్చితంగా చీకట్లోకి వెళ్ళినట్టే వెళ్ళాను మళ్ళా ఆశ్చర్యమైన వెలుగులోకి ఆ ఎక్కడైతే బై మిస్టేక్లు పడిపోయానో ఆ గొర్రెలాగా తిరిగి మళ్ళా నిలబెట్టాడు దేవుడు బై మిస్టేక్లి సింగలో ఉండలేడు ఎవరైతే నిజంగా అనుకోకుండా పాపంలో పడిపోతాడో అది లోతుండొచ్చు చాలా డీపు ఉండొచ్చు కానీ బయటకు వచ్చేస్తాడు అతన్ని నిలిపలేడు అదే విధంగా చూస్తే ఇటువంటి రీతిగా అనేకులు ఆ దేవుని యొక్క గుణాభిషేను ప్రచురం చేయాలని ఎంతోమంది వాళ్ళు నిజంగా రాజులు యాదక సమూహము దేవుడు మెడిన వంశము పరిశుద్ధ జనము దేవుని చెత్తైన ప్రజలు అని అనిపించుకుని ఉన్నారు వాళ్ళ జీవితంలో అదే విధంగా మేరుడు చెన్నైకి వెళ్తే చెన్నైలో జరుగుతుంది ఒక నలుగురు ఉన్నారండి చెన్నైలో నేను తమిళ మెసేజెస్ కూడా వింటాను నలుగురు ఉన్నారు ఆ నలుగురులో ఒకడేం చేస్తున్నాడు అంటే మల్గేరియా గంజీర ఏదో ఒక దేశం ఉందండి కొద్దిగా చూడ్డానికి యేసుక్రీస్తు మనం చిన్నప్పటి నుంచి ఆ ఫోటోలు చూసుంటాను కదా యేసుక్రీస్తు బొమ్మ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఉన్నాడు వాడు చెప్తున్నాడు నేనే యేసుక్రీస్తు ప్రూఫ్ ఏంటి అని అంటే క్రీస్తు వచ్చి చెప్పాడు నువ్వే ఇప్పుడు యేసుక్రీస్తు అని ఎంతమంది వెంబడిస్తున్నారు కదా దాదాపు నాలుగు మంది పేదలు వాళ్ళ ఆస్తులన్నీ అన్ని వాడికి ఇచ్చే అతన్ని వెంబడిస్తున్నారు ఇప్పుడు నాలుగు మంది ఏం ప్రచురం చేస్తున్నాడు సాతాను అపవాదుని నాలుగు వేల మంది వరకు పట్టబడ్డాడు పట్టబడ్డారు పేదలు ఇంకొప్పవాళ్ళు ఇంకా మొత్తం మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళు చాలా కోట్ల మంది అంట చెన్నైలో ఉన్నాను ఆయన పేరు సెల్వం జీజస్ ఆయన పేరు సెల్వం జీజస్ అనుకుంటాను అయితే ఆయన అడగడంతో నన్ను తండ్రి అని పిలవద్దు క్రీస్తునే అని చెప్తాను ఆయననే వెంబడించే వాళ్ళు వేల మంది రెండు మూడు మంది వెంబడిస్తున్నారు ఇంకొక నేనే క్రీస్తుని నేను ఈసారి ఫ్రీగా వచ్చాను ఆమెను వెంబడించేటందుకు కూడా వేల ఉన్నారు మరి క్రీస్తుని నిజమైన క్రీస్తుని వెంబడించే విధంగా మనమేమన్నా తోడ్పడుతున్నామా ఈ అపవాదేమో అందరినీ లేవనెత్తుతుంది ఆ యొక్క మొదట చెప్పిన వ్యక్తి నాలుగు మంది ఆ ఆయనను వెంబడిస్తున్నారు అసలు అని అంటే ఆ వ్యక్తి ఉయ్యాల ఊతున్నాడు పెట్టు పెట్టుకొని డాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు ఒక కానిస్టేబుల్ అతను అతన్ని జాబ్లో నుంచి పీకేయంగా ఏ నేల ఏ నెల అని ఆలోచించి కొద్దిగా అతని పేస ఆ విధంగా ప్రకటించుకున్నాడు అతన్ని వెంబడిస్తున్నాడు ఎవరు వెంబడిస్తున్నాడు క్రైస్తవులు అన్యులు కాదు అన్యుడికి అసహ్యం క్రిస్టియన్స్ అంటే అసహ్యం అన్యుడు వినడు అన్యుడి దగ్గర మాధురి తనంతోనే వెయ్యి వాక్యాలు చెప్పు వాడు మారాడు కానీ చూపించుకుంటూ యేసు క్రీస్తుని చూపిస్తే ఖచ్చితంగా మారుతాడు అతని గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి పండిస్తాయి కాబట్టి రోజు ఒక ప్రశ్న రాకడకు మనం దగ్గర పడ్డాం రాకడకు కొద్ది రోజులు మాత్రమే కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మన జీవితంలో మరి మనం ప్రచురం చేసే విధంగా మన జీవితం ఉన్నదా ఇంతవరకేమన్నా చేస్తామా ఈ నాలుగు దేవుడు పోల్చిన మనసులో మనం ఏమైనా ఉన్నామా వంశంలో ఉన్నామా ఏర్పడతబడిన వంశంలో ఉన్నామా రాజులుగా ఉన్నామా పరిశుద్ధ జనముగా ఉన్నామా ఒక చిన్నతల్లి అడిగిందంట వాళ్ళ తాతను తాతగారు నేను ఒక సంవత్సరం పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను అంటే అమ్మ నీ వల్ల కాదమ్మా మరి నీ వల్ల నా వల్ల కూడా కాదా మరి ఇంకెవరి వాళ్ళు ఎవరి వల్ల కాదా మరి ఆరు నెలలు పునః ఉండలేవమ్మ మరి నెల ఉండలేవమ్మా తాతగారు వాళ్ళ అంటారు ఒక వారం ఉంటా ఉండలేవమ్మా దాని పని ఒక నిమిషము ఒక నిమిషం అప్పుడు ఆ తా ఉండవచ్చమ్మా ఒక నిమిషం ప్రతిక్షణం భోని దగ్గర ఒప్పుకోవచ్చు తలంపులలో కూడా పాపం చేసే వారంగా ఉన్నాము ఇంకా ఆయన గుణాతిశయాలను ఎక్కడ ప్రకటిస్తామని అమ్మ ఒక నిమిషం అప్పుడు ఆ తాతయ్య ఆశ్చర్యపడ్డారు అమ్మ ఈమెకున్న ఆ దాహము నా కూడా ఉంటే ప్రతి క్షణం ఇదే చివరి క్షణం అని బ్రతుకుతా ఉంటా ఇకనైనా నా చివరి దశలో అని చిన్న బిడ్డ కాబట్టి మన గుణాతిశయాలు ఆ గుణాతిశయాలు కనపడాలని అంటే నేడు మన జీవితం ద్వారానే కనపడాల మన జీవితం ద్వారానే ఇతరులకు బయలుపరచబడాలి ఆ యొక్క తాతను అపవాది వాడికి నిద్ర లేదు వాడికి ఆహారం లేదు వాడికి ఉన్న పనుల్లో ఒకటి ఎప్పుడు నీ పక్కన నా పక్కనే ఉంటాడు ఏదో విధంగా ట్రాక్ చేస్తాడు మనసులు మనసు తలంపుల నుంచి ట్రాక్ చేస్తాడు గురుల నుంచి ట్రాక్ చేస్తాడు ప్రతి విధమైన అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటాడు మనసేమో కీర్తి చెప్పినాడు సమయం లేదు సద్వినియోగం చేసుకోండి సమయం మీ పోనియోద్దు జీవితం జీవించండి మీ మీలో కావాల్సింది మీ క్యారెక్టర్ మాత్రమే నాకు కావాలి మీ క్యారెక్టర్ ఎందుకు అంటే ఇతరులకు ఉపయోగపడుతుంది మీ క్యారెక్టర్ ని చూసి అందరు మారుతారు కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని నాకు అర్పించండి అని దేవుడు ఈరోజు మన అడుగుతున్నాడు కాబట్టి మనం రాక సిద్ధపడే వారంలో కాక సిద్ధపడి అనేకులను సిద్ధపరచే విధంగా మనం వెలుగుతూ అనేకులను వెలిగించే విధంగాను ఆ యొక్క చేతులు లేని వాళ్ళు ఆ స్త్రీలు చేసినారు మనమైతే మగవాళ్ళం మనమైతే యవనులం మనం దేవుని వాక్యం ఎరిగిన వారం మనమైతే అందరికి బోధించే వాళ్ళం మరి మనం ఏ విధంగా నిలబడాలి ఈరోజు ప్రశ్న చూసుకుందాం బీజానికి రాకడా అనేది ఎప్పటి నుంచో వినడం వల్ల అది చిన్నదాగా అనిపిస్తుంది కానీ అదే నేనంటాను క్లైమాక్స్ లో క్లైమాక్స్ అంతనికి సమీపించింది అది ఎందుకనంటే అదేదో దేవుడు వచ్చి నాకు కాదు లేకపోతే ఇంకొక ఆయనకు వచ్చి ఈ లేఖనాల ప్రకారము ఇక్కడ సూచక క్రియలు జరుగుతూ అబద్ధ క్రైస్తవులు వస్తారు నా అనేక సూచక క్రియలు వస్తాయి మిడతలు జండు వస్తుంది కరువులు వస్తుంది యుద్ధాలు జరుగుతాయి అనే విధంగా అనేకము లేఖనాలలో ఏవైతే చెప్పబడి ఉందో లేఖనాలు ఈ ఈ కాలంలో జరుగుతూ వస్తున్నాయి మన కళ్ళ జరుగుతున్నాయి కాబట్టి వి ఆర్ హ్యాపీ చాలా సంతోషం బాబా ఇంకెన్ని తెగుళ్ళు వస్తాయో రాని ఇంకెన్ని కష్టాలు వస్తాయో రాని బ్రత మాత్రం నయనని గురించి బ్రతున్నాం చనిపోతే పరలో కనికి వస్తాం ఇక్కడ కన్ను ముస్తే అక్కడ మాత్రమే తెరుస్తాం అనే విధంగా మనం గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పేవారంగా ఉండాలి అదే విధంగా చివరిగా ఒక మాట చెప్తాను పక్కన ఇరవై ఒకటో అధ్యాయం గొర్రె చివరి వచ్చినాం గొర్రె పిల్ల యొక్క జీవన గ్రంథం ఉంది దానిలో ప్రవేశించరు కానీ నిషిద్దమైన ఏదైనా అసఠమైన దానిని అబద్ధమైన దానిని జరిగించే వాడైన దానిలో ప్రవేశింపనే ప్రవేశించడు జీవ గ్రంథం నుండి వ్రాయబడిన వారే ఆ వ్రాయబడిన వారు ఎవరు అని అంటే ఈ యొక్క ఏర్పరచబడిన వంశము రాజుల యాద సమూహము పరిశుద్ధ దేవుని స్వస్థైన ప్రజలు ఈ నాలుగు మనం జీవ గ్రంథంలో మన పేరు రాయబడినట్లే సచురం చేస్తున్నావా జీవ గ్రంథంలో మన పేరు రాయబడినట్లేదు నేను సండే క్రిస్టియన్ని నేను క్రిస్మస్ క్రిస్టియన్ తమ్ ఆకేషన్ క్రిస్టియన్స్ ని వ్యక్తిగత జీవితంలో నాకు ప్రార్థన లేదు నేను కూడా ఏం జరిగిందో తెలిసి నా జీవితంలో ఈ ఆన్లైన్ వల్ల నేను కూడా మీరు ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు ఈ ఆన్లైన్ వల్ల నా జీవితంలో నేను చేసిన మిస్టేక్ నేను కోరుతుంది కాదు ఆన్లైన్ వల్ల నాకు చాలా లాభం వచ్చింది అనేక జ్ఞానం పొందుకోగలిగాను సత్యంలో తెలుసుకోగలిగాను నేను చేసిన మిస్టేక్ ఏందని అంటే ఆ ఈరోజు వన్ అండ్ హాఫ్ అవర్ ప్రేయర్ లో గడిపాను వ్యక్తిగతంగా దీవెంతం రాత్రి మూడు గంటలకి లేచి ప్రేయర్ చేయాలన్న కాన్సెప్ట్ తో నా వెలుగు జీవితాన్ని నేను కొనసాగించి మధ్యలో ఆపేశాను అది ఫోర్కి వెళ్ళింది ఫైవ్కి వెళ్ళింది సిక్స్ వెళ్ళింది టెన్కి వెళ్ళింది మళ్ళీ దేవుడు నాతో మళ్ళా ఆ బతుకాన్ని వీడి మళ్ళా నేను మొదటి శక్తికి వచ్చి మొదల ప్రార్థనలో గడుపుతున్నాను అది దేవుడు కేవలం దేవుని కృప నా అతిశయాలు కాదు నా ఈ కాదు కాబట్టి అందుకే జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి దేవునితో సన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలి మనం కొద్దిసేపు ప్రార్థన చేసి ఈ ఆన్లైన్లో చేసి కావాలనుకుంటే సరిపోలే సరిపోలేదు సంబంధం లేదు అది కలిగి ఉండాలి అప్పుడే మనము యథార్థంగా దేవుడిని కలియున్న మనం ఆ యొక్క నిరీక్షణతోనూ దృఢ నిశ్చయత్వతోనూ మనం ముందుకు వెళ్తాం కాబట్టి దేవుడికి మాత్రం దీవించిన దాకా థ్యాంక్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాక్యాలు జీవించిన దాకా భాగం బట్టి ఎవరైతే ఇంకా ప్రాధాన్యం చేయలేదో ఈ వాక్యాన్ని మనము ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే మనకి రెగ్యులర్ ప్రేయర్ రిక్వెస్ట్ లో చేద్దాం ఇక ఈ జపాన్ లో వరదలు అస్సాంలో వరదలు ఇలాంటి వర్దలు వచ్చిన చాలా స్థలాలు ఉన్నాయి వాటి కోసము ఓవరాల్ గా ఆ పరిస్థితిలో ఉన్న దీవెని బిడ్డల కోసము సేవకుల కోసము ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుందాం దీవెని పేరు తన పేరు బిడ్డల కోసము వాళ్ళు సురక్షితంగా ఉన్నట్లుగా వాళ్ళ కోసం మనము ప్రార్థన చేద్దాం ఇంకా ఏదైనా రిక్వెస్ట్ ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకుని ఒక ఒక రోజా అనే ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయి కోసం ప్రారంభ చేయండి డెవిల్స్ తోటి పీడింపబడింది ఇప్పుడు నెమ్మదిగానే ఉంది ఇంకా ఆ స్థితిలో ఆమె కొనసాగినట్లు ప్రభుని రక్షకులుగా అంగీకరించినట్లుగా హైందో తాండాల వాళ్ళు లంబాడోళ్ళు ఆమెని ప్రభు ఆమెని రక్షించినట్లుగా మెయిన్ రక్షణలో కూర్చున్నట్లుగా ఈ దేయాలతో ఉండేది బాధ మాత్రం తగ్గింది ఇది లేదు ఇప్పుడు లేదు ప్రభు లక్ష్మి ప్రభుని అంగీకరించాలి ఆ అమ్మాయి అమ్మాయి ఆ కుటుంబులు వాళ్ళ కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అంశం అంశంలో ఒక అంశంగా దాన్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తర్వాత ఇంకా రెగ్యులర్ ప్రేరీక్వెస్ట్ అయితే అవి ఉన్నాయి ఎవరు ఎవరు ప్రేరేపించబడ్డారో వాళ్ళు ముందు చేయొచ్చు ప్రేపు తండ్రి సింగం దేవ భయం కలిగిన మా తండ్రి మా గొప్పదేవ నిండా నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి సర్వం నిల్చున్న మా తండ్రి సర్వాధికారి సర్వకృపానిది కృపా సత్య సంపూర్ణుడా మహాగణుడా మహతుడా పరిశుద్ధుడా మీ అతి పరిశుద్ధమైన పాదచ్చేంతకు కృపా సింహాసనం ఎంతకు నాయన మరొకసారి మేమందరము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఆయన మిమ్మల్ని కీర్తిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ నాయన తండ్రి వివాదం చెంతకొస్తుంటున్నాం ఆయన హింత గొప్ప దేవుడవు ప్రభా సర్వశక్తి భూమి ఆకాశము అందము సమస్తము సృష్టించిన దేవుడవు సమస్తము మీదే ఆయన సర్వాధికారి తండ్రి ఆయన జీవ వాయును ఊదగ నరుడు ఎంత గొప్ప సృష్టి నాయన మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా మీ పోలిక చొప్పున మీ స్వరూపం సృజించారు ప్రభా నాయన మా సహవాసాన్ని కోరిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా మీ కానీ నాయన మేమైతే ప్రభా అందుకు అర్హుత యోగ్యత ఎన్నిక లేనటువంటి వారం ప్రభా నాయన ప్రభా మా హృదయ ఆలోచన అంతయ కేవలం ఆయన చెడ్డది ప్రభా తండ్రి మా తలంపులు కేవలం చెడ్డవి నాయన కాని ప్రభా మీరు అతి పరిశుద్ధుడు ప్రభు నాయన తండ్రి అటువంటి మా అమ్మ మీతో ఏ విధంగా సహవాసం చేయగలను ఆయన తండ్రి మీరు చేసిన ఆ కార్యమును బట్టి స్తోత్రం మీ ప్రియ కుమారుడు పరిశుద్ధత ఆయన నీతిని ఆయన మాకు ఆపాదించినందుకు స్థుతు ప్రభు మా ప్రతి పాపమును క్షమించి మా దోషమును పరిహరించి మా అతిక్రంబులకై తల్లి ప్రాయశ్చిత్వం చేసి ఆయన మమ్మలను మీ సొత్తుగా మీ స్వకీయ సాంప్రాద్యముగా ఆయన మీ ప్రజగా చేసుకున్న విధానం కై స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ప్రభా మీరు తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు సర్వాధికారి ప్రభా మా స్థితి అంతై తెలిసిన దేవుడు మా ఆత్మీయ స్థితి ఎరిగిన దేవుడవు ప్రభా ఆయన తండ్రి మమ్మలను మీ రాజ్యం కొరకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన అనుదిన మొహములు అనుదినము స్థిరపరుస్తూ ప్రభా నిత్య రాజ్యం వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు ఆయన మేము ఈ లోకములో కేవలము పాఠశాల ప్రదేశాల ఆయన గుర్తెరిగి ప్రభా నాయన తండ్రి మీరు మీరే మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా మీ చేయ కార్యాలని నిత్యం ప్రభా నాయన తండ్రి మాలో ప్రభా ఆ నిత్య జీవం ప్రభా అందుకు యోగ్యులుగా అర్హులుగా నాయన మీ పే కుమారి ద్వారా మమ్మల్ని చేస్తున్నందుకు యన ప్రభ మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఏ పాప మెరిగిన నాయన తండ్రి మా కొరకు పాప తండ్రి నాయన ప్రభ మా కొరకు బలి అయ్యి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆ నూతన నిబంధన రక్ష పురోక్షల కింద మేము ఆ నూతన నిబంధన మాత్రం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి మా దేవ ప్రభ నాయన తండ్రి మీరు చేస్తున్న కార్యములన్నీ ప్రభా ఎంతో గొప్ప తండ్రి ప్రభా ముఖ్యంగా ఈ రోజులో నాయన ఎంతో భయంకరమైన స్థితిలో ప్రభా నాయన ఎంతో మేము చూడనటువంటి ప్రభా నాయన ఇప్పుడు వినటువంటి పరిస్థితులు తండ్రి ప్రభా ఈ యొక్క పరిస్థితుల నుండి తండ్రి మీరే మమ్మల్ని భద్రత మీరే మాకు రక్షణ మీరే మాకు ఆశ్రయదుర్గం కోట మేము తాగు స్థలం మా సమస్తమై వింటున్నారు ప్రభాస్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రతి విషయంలో ప్రభా మీరు మమ్మల్ని తండ్రి కాపాడుతూ నడిపిస్తున్నారు మీరు ఎక్కువతో మమ్మల్ని కప్పారు ఏ తెగులు మీ గుడారంకు రాదని చెప్పారు రాత్రి వేళ సంచరించే తెగులుకైనా నువ్వు భయపడుకుంటూ అన్నారు ప్రభా స్తోత్రములు తండ్రి మీ మధ్యాహ్నం అన్ని కూడా మమ్మల్ని ఎంతో బలపరిచేవిగా ఉంటున్నాయి ప్రభావి మమ్మల్ని స్థిరపరిచేవిగా ఉంటున్నాయి తండ్రి అవి ఎంతో అమౌల్యమైనవి ప్రభా మా తండ్రి సహాయం చేయండి ప్రభుత్వ దీనిని విడుదల దయచేయండి తండ్రి మీరు మాత్రమే దీన్ని ఆపగలరు ప్రభా మీరు మాత్రమే దీన్ని కట్టడి ఇది మీ శక్తితోనే సాధ్యం ప్రభా సహాయం చేయండి మా తండ్రి మా దేవ ఆయన ప్రభుత్వం తండ్రి ప్రభా ఈ యొక్క సమయంలో అనేక మంది మరణిస్తున్నారు ప్రభుత్వ అనేక దేశాల్లో ప్రతి దేశములో ప్రభావ వేలల్లో లక్షల్లో ఉంటున్నారు తండ్రి మీ యొక్క ప్రభానయన చిత్తానుసారంగా దీన్ని కట్టడి చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా మేము చేయాల్సిన పని చేయలేరు క్రైస్తవులుగా పెద్దలుగా నేను సంఘ కాపురులుగా తండ్రి సంఘముగా తండ్రి ప్రభా మీకు మీ పనిలో మీ ఆరాధనలో తండ్రి మీ కట్టడలు నియమాలు శాసనం అనుసరించక ప్రభాయన ఇంతటి ఉపద్రవం వచ్చింది ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన అందుకనే సంఘంతో ప్రభావి తీర్పు మొదలవుతుంది ప్రభా సంగం ఏ విధంగా ఉంటుందో లోకం ఆ విధంగా ఉంటుంది ప్రభామించండి నాయన సరి చేయండి సమకూర్చండి సరిదిద్దండి ప్రభావ స్థిరంగా నిలబెట్టండి ప్రభా నాయన ప్రతి విషయంలో నిలబడటానికి సహాయం చేయండి జయ జీవితం అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి ప్రభా అదేవిధంగా నాయన తండ్రి ఆయన మమ్మల్ని తగ్గించుకొని ప్రభు మమ్మల్ని వేరకి మా చెడు మార్గం నుండి ప్రభా విసర్జించి తండ్రి మిమ్మల్ని హత్తుకున్నట్లయితే ప్రభావ మీరు స్వస్థపరుస్తా అన్నారు దేశాన్ని స్వస్థపరచండి ప్రభావ ప్రపంచాన్ని స్వస్థపరచండి తండ్రి ప్రభావ నాయన ఇవన్నీ కూడా మీరు అక్కడకు చిహ్నాలుగా ఉన్నాయి తండ్రి మమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభావ తండ్రి సహాయం చేయండి మా హృదయ పరీక్ష సహాయం చేయండి మాలో ఉన్నాయి ప్రభా అనేకం గొట్టబడిన గొట్టబడింది అనేకం ఉంటాయి ప్రభావ సహాయం చేయండి ప్రభా నాయన కొన్నిటిని వదిలేసాము గాని ఇంకా కొన్ని కోపము క్రోధము అసూయ ఈశ ద్వేషం మత్సరము కలహము కొట్లాట వీటిని ప్రభాయన తండ్రి మేము విడిచిపెట్టలేనిటువంటి వారముగా ఉంటాం మంచితనం ప్రేమ దయాలుత్వం విశ్వాసము ఆశానిగ్రహము ప్రభా వీటిని మేము ప్రభా పట్టుకోలేని వారముగా ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా మీరే మమ్మల్ని స్థిరపరిచి ముందు కనిపించండి మా తండ్రి చేయప్రతి విషయంలో ప్రభా సహాయం చేయండి తండ్రి మా ప్రతి అడుగు విశ్వాసపూర్వకమైన అడుగు వేయటానికి సహాయం చేయండి ప్రభు నాయన మీ మాటను బట్టి జీవించటానికి సహాయం చేయండి మీ మాటను బట్టి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు ఆత్మీయంగా కట్టబడటానికి సహోదరుల మధ్య ప్రభు ఐక్యత ప్రేమ ప్రభు సహాయం చేయండి ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రభు మీరు కట్టుకున్న సంఘము అంగములను గ్రహించి తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ఎటువంటి మచ్చం లేకుండా ప్రభా రంగం ఉండాలని కోరిన దేవుడు స్తోత్రం బాగా ఇది ఈ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని సహాయం చేయండి అదేవిధంగా ప్రభావ ఎవరైతే ఆయన ప్రభావ అనారోగ్యం కొందరు ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకుని తండ్రి పెద్దలా పెద్ద జాషువాన్ని జ్ఞాపకం చేసుకుని కిడ్నీస్ ముట్టండి స్వస్థపరచండి చిన్న జాషువాన్ని కొన్ని ముట్టండి స్వస్థపరచండి క్రిస్టియన్ జ్ఞాపకం చేసుకుని బాబా క్రిస్టియన్ అనుకో ప్రభావాన్ని ఆయన ముట్టండి స్వస్థపరచండి ప్రభావా లివర్ ను సమస్యలకు విడుదల అభిరామ్ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావ ఆయన కూడా ముట్టండి స్వస్థపరచండి ఆ శ్లోకండి ప్రభాని విడుదల దయచేయండి తండ్రి ప్రభావ మాటను దయచేయండి తండ్రి మేము సంపూర్ణంగా హత్తుకోవటానికి సహాయం చేయండి ప్రభావ వారు భార్య భర్తలు సమాధానంతో ప్రభావ వారు జీవించడానికి సహాయం చేయండి అదేవిధంగా ఆయన చక్రవర్తి గారు తండ్రి గారి గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన ముట్టి స్వస్థపరిచి బలపరచండి చేసుకుంటే ప్రభా ఆయన మీ వైపు తిరగటానికి చేయండి మా తండ్రి మా దేవ అదేవిధంగా ప్రభా ఇంకను ఎవరెవరైతే ఉన్నారు వరందరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా లాజర్ భార్యను తండ్రి ప్రభా స్వరూపను కూడా మీరు కాపాడారు మీ మధ్య అక్కడ తాండా ప్రజల మధ్య గొప్ప సాక్షిగా వాడుకొని అనేకులను ప్రభా మీ వైపు ఆకర్షించడానికి సహాయం చేయండి ప్రభా ఈ విధంగా అనేక సమస్యలుంటున్నాయి తండ్రి సహాయం చేయండి కోవిడ్ బారిన పడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభుత్వ బిడ్డ వ్యవస్థ గారిని హయోస్పాదం గారిని జానీ జ్ఞాపకం చేసుకున్న వారు ముట్టి స్వస్థపరచండి ఎవరైతే కరోనా బారిన పడ్డారో ప్రభావా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావ మీరే వాడిని బలపరచండి తండ్రి ఎవరైతే ఆప్తలను కోల్పోయారో ప్రభావాయన వారిని మీరే దర్శించండి వారికి నిరీక్షణ తెచ్చండి ప్రభావాక్యంతో సంధించండి నాయన ప్రభావ వారు మరణం గురించి ప్రభా జీవం గురించి పాపం గురించి ప్రభా పరలోకం గురించి ఆలోచన వారికి కలుగులాగా సహాయం చేయండి నాయన ప్రభా పరలోకం మార్గం ఎవరో తెలుసుకుని భాగ్యం వారికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి సహాయం చేయండి సంఘ ఆరాధన నాయన ప్రభావితం జరగబోతున్నటువంటి ఆటంకం జరగకుండా సహాయం చేయండి చక్కగా సమయంగా జరగడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభావం గురించి కూడా ప్రార్థిస్తున్నాయి గురించి ప్రార్థిస్తుంటున్న సహాయం చేయండి ఆయన యోనస్తు చేసుకున్న ప్రభా యనస్తులకు తండ్రి మీ ఎందు భయము భక్తి ఉండటానికి మిమ్మల్ని హక్కుని జీవించడానికి సహాయం చేయండి రాబో దినాల్లో ప్రభావ వారే ప్రభా మీకు సాక్షిని లోపల ఉంటారు ప్రభా కాబట్టి ఆయన మీరు ప్రభా మీ వాక్యం చేత బలపరచండి ప్రార్థన జీవితం వాక్యం జీవితం దయచేయండి ప్రభా పైన వాటిని ఆత్మీయ విషయాల మీద చూడటానికి సహాయం చేయండి మా దేవ మా తండ్రి కరణించండి చూపించాడు అందుకు నడిపించండి ప్రభావితం చేసుకోండి మా మా తండ్రి మా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా మా ప్రార్థనలు మీ అందరికీ చేరాయని నమ్ముకుంటున్నా గడిచిన ప్రభా మూడు నెలలుగా తండ్రి మీరు మా ప్రార్థన ఆలోకి జవాబిస్తున్నందుకు స్తోత్రం ఆయన ప్రభా ఎంతో బలహీనంగా చేస్తున్న తండ్రి మీరు వింటున్నందుకు స్తోత్రముడు ఆయన ప్రభా ఏ విషయంలో చింతించడం గానీ ఆయన ప్రభా ప్రార్థన విజ్ఞాపల చేత కృజ్ఞతాపూర్వకంగా తండ్రి మా యొక్క విజ్ఞాపల్ని పాలించిస్తున్న ప్రభా సహాయం చేయండి నడిపించండి ప్రతి విషయంలో కూడా మీరే చాలా తేవుడు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన ముఖ్యంగా ఈ రోజుల్లో స్వార్థ ప్రకటనకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం చేయండి ప్రభా యొక్క టెక్నాలజీ ఉపయోగించి ప్రభావ ఆయన తండ్రి స్వార్థ జరుగుతుండగా సహాయం చేయండి అవి ప్రతి ఒక్కరికి ఆయన మీ స్వార్థ వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా మీరే సమస్తమైన ప్రభావి వాటికి తో మీరు గట్టి కలింప చేయండి ప్రభా లెక్క జరిగిన తండ్రి స్వార్థపరచంగా ఆశ్వదించడం ఆయన ఎవరైతే చేతులు ఎత్తారో వారిని దర్శించండి మీ వైపు ఆకర్షించండి దేవులను కదిలించండి వారు మనసులో తన అనుభవం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి బాబా ఈ విధంగా అనేక విధాలుగా మాకు సహాయపడుతూ తండ్రి ముందుకు తీసుకెళ్లతో తత్వ స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మీ హస్తగతం చేసుకుంటూ అందకాల శక్తులను తండ్రి మీ రాజ్యం యొక్క వ్యతిరేకంగా ప్రతి శక్తిని మా పరుగు నేను ఏసుక్రీస్తూ శక్తి ద్వారా బంధిస్తూ మీ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏడుకుని బ్రతులు నడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధి పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పళ్ళకు తండ్రి కేసయ్య నా స్తోత్రాలు దేవా తండ్రి ప్రభ ఎదుగునైనా మరి ఇప్పుడు ప్రభ మరి ప్రతి ఒక్క ప్రార్థనాంశంపై ప్రభ మీరు విజయాన్ని అనుగ్రహించారు అందరూ బట్టి మీకు ఎంతో తండ్రి అయ్యా ఈ రోజు నూట పన్నెండవ రోజులకు మేము చేరుకుందాం తండ్రి అందరూ బట్టి మీకు ఎంత ఉంది నాకు ప్రభావ ఎదుగునైనా మరి ముఖ్యంగా అయినా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా అ మీ గాయపడిన హస్తాల తీసుకొస్తుండగా అయ్యా మీరు పుప్పు చూపించండి జాలి చూపించండి కనిక్రమం చూ క్రమం చూపించండి తండ్రి ఎస్ అయ్యా అని కొందన్నారు అయ్యా హాస్పిటల్ చుట్టూ ప్రభు పేదవారు అనేకలు వైద్యం చేయించుకోలేక ప్రభా అ వైద్యం చేయించుకునే స్తో డబ్బులు లేక అయ్యా మరి ఈ లాక్ డౌన్ సీజన్ లో పనులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి అటువారిని మీరు దర్శించండి అయ్యా అయా మరి దేనికి పనికిరాని వారిని అయ్యా మీరు ఏర్పరచుకొని అయ్యా ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చారు తండ్రి అలా తీసుకొచ్చే ఏకైక వ్యక్తి మీరే తండ్రి ఏకైక దేవుడు మీరే తండ్రి అయ్యా ఒక మనిషినిగా మీరు తీసుకొచ్చారు దేవుడిగా అలాగే ఉంచారు తండ్రి నీ ప్రభావారి పట్ల ప్రభావ పేదవారైనా పేదవారైన హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా అయ్యా ఈ రైల్వే స్టేషన్లు ఉంటాయి ప్రభా బస్టాండ్ లు ఉంటాయి తండ్రి అయ్యా ప్రభావారి టెంపుల్స్ అడుగుంటూ అయ్యా ఆచించుకుంటూ మరి ఎంతో మంది జీవనాన్ని ఉండేవారు ప్రభావారికి కనీసం గురుహాలు కూడా ఏమి ఉండకుండా ఉండే తండ్రి వారు అందరు ఇప్పుడు ఎక్కడ ఏం తింటున్నారు తెలియదు ప్రభా అయా కొత్త వారిని జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా వారికి పేద స్థితి అయి ఉంటే అయ్యా వారిని ముఖ్యంగా ప్రభు వారికి స్వార్త చెప్పి వారిని ప్రభావం మీరు ఏర్పరచడానికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ముఖ్యంగా నాయన ఇదుగులయన మరియు గారి గురించి పెద్ద జాషువా గురించి చిన్న జాషువా గురించి అయా ప్రార్థన చేయచ్చుండగా అయా కృత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి అయా మీరు ముట్టండి అయా మీ సాక్షులుగా మీరు ఏర్పరచుకోమని అయా పాత్రలుగా పనిచేసే విధానాన్ని ఆయా పాత్ర వాడుకోమని అయా చిన్న వయసులో ప్రభా అయాన్ని కాడిని మూసే ధాన్యతను బాగ్యత మనకు ప్రార్థన చేయొచ్చు తండ్రి అభిరామ్మ గారి గురించి ప్రార్థన ప్రత్యేకంగా చేస్తుండగా అయా ఒక రకమైనటువంటి బోధకి ఒక విధానానికి ఆయన అలవాటు పడిపోయి నిజమైన భక్తి తండ్రి అయ్యా ఆయన అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నాడు అనుకుంటున్నాడు తండ్రి అయ్యా నిజం నీలో ఉంది తండ్రి నేను తప్ప ఇంక ఎవ్వరికి ఆరాధన చేయకూడదు నేను తప్ప ఇంక ఎవరిని ప్రేమించకూడదు కానీ అతను ఒక పాస్టర్ గారి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అతని వల్లే విశ్వాసం అతని వల్లే అతనికి స్వస్థత కలుగుతుంది అనుకుంటున్నాడు తండ్రి అలాంటి భ్రమలో నుంచి అతని బయటకు తప్పించండి దేవాందనాలు ప్రభావం మీరు కాపాడండేవాందనాలు మతపరమేంటే క్రైస్తవ జీవితం నుంచి మీరు సంపూర్ణంగా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా తండ్రి అమ్మా మరి అయ్యా ఈ కరోనా వ్యాధి నుంచి కొంచెం దూరంపరచండి తండ్రి దాని నుంచి ముందుగా ఉండి ఎట్లా బ్రతకాలని నేర్పించండి మీరు సహాయకులుగా ఉంది తండ్రి నీ కొందనాలు అయా వ్యవసాయంలోని మీరు సహాయకులుగా ఉండండి తండ్రి వ్యవసాయం చేసే ప్రతి రైతుని ప్రభా అ మీరు దర్శించండి తండ్రి ముఖ్యంగా ప్రభా వర్షాలను మీరు స్వాధీనపరచుకోండి అయా వాతావరణాన్ని మీరు స్వాధీన పరచుకోండి అయ్యా అనుకూలంగా మార్చండి తండ్రి కొందనాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దయచేయండి తండ్రి సాగునీరికి తాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కుప్పించండి కొందనాలు తండ్రి ముఖ్యంగా ప్రభావి ఎవరికైతే ప్రభావితిలో ఆయన ట్రాక్షన్ పంచారు వారి జీవితాల్లో ప్రభావ గొప్ప వెలుగుసాన్ని మీరు నింపండి అయా మీ వైపు చూసే బాధ్యతను వారికి అనుగ్రహించండి అయా పరిచారకులు పాత్ర పరిచారకులు చేశారు ప్రభా నీటిని మధురంగా ద్రాక్ష మార్చే బాధ్యత మీద అయ్యా మీరు మార్చమని అయా మరి వేడుకుంటున్నాం అయా కృప్తంగా అర్థం చేసుకోండి ప్రభా పరిచయం ఇంకనం అభివృద్ధి చెందిలాగన ఎటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ప్రభావ స్పర్ధలు ఇలాంటివేమింగ్ సెంటర్ లాగా ప్రభావి పరిచర్మని ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి ప్రభు పరిశుద్ధుల తండ్రి మీకు వరద ఇంకా సురక్షితంగా కాపాడి సజ్జుల మీ యొక్క నూతనమైన గురు కనుగ్రహించిన అధ్యక్షులు పరిశుద్ధి మార్చుకున్నారు మీద చూపించిన ఆ యొక్క ప్రేమను బట్టి ప్రేదనం నడిపించిన జీవితాన్ని బట్టి మీకు ఏర్పరచం యాజక సమూహం రాజధావం అన్నారు ప్రభా వాడు ప్రభావ తెలుగు సంబంధుడుగా మార్చినారు దేవుని ఇస్రాయల్ గా మార్చినారు ప్రభావ నిజమైన ఇస్రాయల్ క్రైస్తవాల ద్వారా జ్ఞాపకం చేస్తారు నిజమైన పక్షం క్రైస్తవుల మీద జ్ఞాపకం చేస్తాను నేను కానీ ప్రభావంగా క్రైస్తవ చిత్ర నేత ప్రభావం కాకు ఇలా ప్రకృతి పుట్టిన పదలే పక్షం అని వీరి యొక్క తక్కువ హక్కుని ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది రోషంగా ఈ రోజు మోగబడి ఒక ఎవరు గ్రహించి ఉంటుండగా అక్కడ ఊర్ వడ్డే పర్వ పౌరు పరవా తిరిగి మారకు అవకాశం ఇవ్వండి ప్రార్థిస్తాం జీవితం ప్రార్థిస్తున్నాం ధైర్ మీరు ప్రవర్తించలాగా అపృష్ట కాలంలో మీరు అపూర్షత అభిషేకం వచ్చింది అటువంటి అభిషేకం ఎందుకంటే ఫడవరి వర్షకాలంలో క్షణంలోబోతుంది కాబట్టి విద్యుల నుంచి కొత్త తీసుకొచ్చిన తర్వాత వచ్చండి జీవితాల నుంచిగా జూనియర్గా లక్షణం వద్ద कैशवा बाबू टेंशन करता करते स्टार्ट करनी चाहिए चिंताएं टेंशन वाला सिस्टम को देना चाहता था कि बस परेशान से लिमिट से नहीं स्टेबल हुई इफेक्ट एंड द बाद में मेरा और रिलेशनशिप पर चर्चा भी तो मैंने फटाफट चम्मच ఎంతో గురించి ఆశపడుతుంది ఆ గురించి ఆగిపోయినప్పించు బివాత ఎప్పుడో విజయం ఈయన కలవచ్చు చేసిన విషయాన్ని వాడుకున్నాం దిక్కు వాడు ప్రభావం వాడుకుని ప్రత్యేక మీద వాడుకోవాలి చూడాల భయపడకుండా ఉద్యోగ స్థలంలో ప్రోగా కొద్దిగూడంలో ప్రోగ్రాం మీకు కృపాధునికర కలిగిన పరిస్థితి ఏంటండీ నే పాదాలు కొందనాలు స్తోత్రులు చూడండి అధికారుల సమయంలో దేవా తీసుకొచ్చిన కృపకొందనాలు అయ్యా యొక్క నేనా పాత్ర ఇచ్చినటువంటి పాలు పంపులకు ఏమి కొందనాలు తండ్రి మీ రక్తంతో కొనబడిన బిడ్డల దేవుడు కూడా నేను కూడా చేరితండ్రి అయ్యా మీ వైపు చూడటానికి అనుగ్రహించినటువంటి కృపక నమ్మకం ఏంటండి దేవ కేవలం ఏ యొక్క అయ్యా ఆ యొక్క దీర్ఘశాంతమంటే ఆ యొక్క కృపకే ఆచర్యకరమైనటువంటి ప్రేమ కింద ఆచరించుకుంటున్నాను తండ్రి దేవ ప్రేమకుల తండ్రి ఇక్కడ చేరువచ్చిన ప్రతిపెద్ద జీవితంలో కూడా తండ్రి మీకు కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళిక అయ్యా నమ్మకం ఏంటంటే ఆ యొక్క ప్రేమలకి ఏంటంటే ఉద్దేశానికి మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి ప్రేమించిన ప్రేమకి మీ కొందయ్యా మేము బ్రతికున్నాం జీవించుకున్నాం అంటే మీకు ఉచితమైన కృపతి నమ్మకం ఏంటండ్రి ఈ దిగుల మధ్యలో దేవా మీ పాసనకి రావడానికి ప్రతిదిన మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపలకి మీకు ఆచరించుకుంటున్నాను తండ్రి ఏ గత లేని వారు దేవా తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి కేవలం మీ యొక్క ప్రేమను బట్టి మీ యొక్క కృపను బట్టి జ్ఞాపకం చేస్తూ వచ్చిన కొందా అంతండి నమ్మకం ఏంటండ్రి లక్షల కొద్ది మంది వేరద్రస్తులయ్యండుగా అనేక లక్షల మంది చనిపోయి ఉండగా నమ్మకం ఏంటండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి వేరే వాళ్ళు తండ్రి మమ్మల్ని కుటుంబాలని తండ్రి ఎంతవరకు మీ యొక్క రెక్కలు చాటిన కాపాడుతూ వచ్చిన కృపకొంది నా చెల్లించుకుంటున్నాడు రెంగులకి రాజా కలిగిన అయ్యా హిందీ నిమిత్తం మీరు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఏక సమయంలో ఉంచినారు అటు నిర్హించి అయా మీ పాశ నిధులకు జాడేవారంగా అయా విజ్ఞాపన చేసేవారంగా అయ్యా నశించిపోతున్న ఆత్మను గురించి ప్రార్థించే వారంగా నమ్మకం ఏంటంటే మా హృదయాల్లో భారం మా హృదయాల్లో అగ్నివల దేవా భారం రఘుని తొండలాగా చేయండి రాజా ఈ సమయం కొరకే మీరు మమ్మల్ని ఉంచినారేమో అయా అటు అటు జ్ఞానం మొదలుకొని ప్రార్థిస్తున్నాయి ప్రెంగులకి రాజా ఆత్మ నమ్మ జీవితాల్లో తండ్రి ప్రెంగులకి రాజా కోల్పోయిన అనేక విషయాలను బట్టి అయ్యా మీ వైపు చూస్తున్నాను తండ్రి ఆ విధి సమకూర్చుకున్నటువంటి అనుభవం తీసుకురండి దేవ అయ్యా చూస్తున్నాను తండ్రి ఇక్కడ లేని సార్లు మీరు ఇచ్చినటువంటి అవకాశాలని మీరు ఇచ్చినటువంటి దేవ ఆ యొక్క అయ్యా మేము నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని నేను నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని క్షమించండి దేవ సాక్షిగా ఉండలేనటువంటి పరిస్థితిని బట్టి అయ్యా నమ్మకమైన తండ్రి మీ వాక్యాన్ని చెప్పటానికి దేవ ప్రేంగులని తండ్రి అయ్యా మీ కొరకై నిలబట్టడానికి నమ్మకమైన దేవ ప్రేంగులని తండ్రి అనేకసార్లు నమ్మకమైన తండ్రి ఏదో చాకలు చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని అయ్యా క్షమించే కొడుకులను పెంచండి అయ్యా నమ్మకం ఏంటంటే దేవుడు భారం అయ్యా నమ్మకం ఏంటంటే ఆత్మ నడుపులు అయ్యా మీ కృప కోరికే మేము ఎప్పుడు చూస్తుండగా సహాయం చేయండి ప్రేమలకి మహిళలకింతండి అయ్యా మీ కొందరు ఆచరించుకుంటున్నాను అండి అయ్యా వ్యాధిగ్రస్తుల్లో మీ పాశ్ పట్టుకుంటున్నా దేవా అయ్యా ఆచరించండి కృపణ అనుగ్రహించండి ప్రభు నిజమైన దేవుడు అని అయ్యా ఈ యొక్క మీద ఈ యొక్క సమస్తమైనటువంటి విషయాల మీద అధికారం కలుగు గ్రహించడానికి దేవ నమ్మకమైన దేవ ఆధినంలో తనకు జ్ఞానం వచ్చినప్పుడు దేవ నమ్మకమైన తండ్రి మిమ్మల్ని ఆరాధించిన తండ్రి ఈ లోకం కూడా అయ్యా పెంగుల తండ్రి ఈరోజు శ్రమ ద్వారా కష్టం ద్వారా వెళ్తుండగా అయ్యా జ్ఞానం అను మీరే తండ్రి అయ్యా మూర్ఖమైన హృదయాలను తండ్రికి అయ్యా సాధాన్ని కలిగించడం మూర్ఖత్వాన్ని గుడ్డితనాన్ని దేవా దూరం అయ్యా ప్రజలు జ్ఞానాన్ని ప్రార్థిస్తున్నది అయ్యా జ్ఞానం లేక ప్రజలు ఏ విధంగా నశించుకోవాలి అయ్యాధపెట్టుకుంటున్న దివా ఎంతమంది అయితే మరణశైల్లో ఉన్నారు అయ్యా వారిని దర్శించండి తండ్రి ఎవరెవరికి మాట్లాడండి దేవా ఆత్మకార్యం దొరుకుల అయ్యా ఆలోత అయిన కార్యం జరగలేక అయ్యాహరము తిరగడానికి అయ్యా హామీ ప్రాసన్నబడి మేముగా అయ్యా సాక్షి లేవని ఎంత ప్రార్థిస్తున్నావు ప్రింగులకి అయ్యాలు గంత అయ్యా ఈ యొక్క పరిసరిలో అనేకమైనటువంటి డాక్టర్స్ నర్సెస్ పరిషత్ కార్మికులు పోలీసు వాళ్ళు వివిధ యంత్రాంగాలు పనిచేస్తుండగా అయ్యా హామీ బిట్లు అయిన కూడా అందులో ఉండి ఉండగా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి సాక్షిగా లేవన తండ్రి కృపణ అనుగ్రహించండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండి అంత దినాల్లో ఉన్నాం జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఈ విధంగా మీ కొరకు జీవించగలను అయ్యా కృపణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి రాజా మహిళలు ఎంత సమయంలోనే పాదాలు పుట్టుకుంటున్నాం నా యొక్క దేశ గురించి నేను చూస్తున్నాను తండ్రి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహారాధన దేశమైనటువంటి భారతదేశానికి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయా ఆయా సంస్థలో వ్యక్తులు అధికారులు నాయకులు అయా నమ్మకం ఏంటంటే సమాజాలు ఏ అయితే మీ నామానికి వ్యతిరేకంగా మీ వాక్యానికి వ్యతిరేకంగా సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయా అయా మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నాయా అయా గడియల్ని ఎదురగొట్టమని ప్రార్థిస్తున్నాండి అయా వారందరినీ మీ యొక్క కిందకి మీ మీ యొక్క కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా అంతండి సాతాను యొక్క ఉనికి నేను సాతాను యొక్క పొట్ను ఏ స్నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేంగులకింద్రాజా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి మీ యొక్క కార్యాలను చూసానికి సహాయం చేయండి ప్రేంగులకింద్రాజాంగళకి తండ్రి అయ్యా నాయకులకి జ్ఞానం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం ఈ దేశంలో శాంతి సమాధానం కొరకనే వైపు చూస్తున్న సహాయం చేయండి చైనా తరగతుల్లో మీరు అనుగ్రహించినటువంటి సమాధానానికి ప్రేంగులకింద్రాజా చుట్టపట్టు దేశాలతో సమాధానం కలిగించడానికి ఇప్పుడు గ్రహించండి ఫ్రెండ్లకి రాజా నార్త్ ఇండియాలో దేవ నమ్మకం ఏంటి తండ్రి ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో తండ్రి మీ బిడ్డల మీద జరుగుతున్నటువంటి దేవాదాడు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది పాస్ట్రులకు నాశించిపోతుండగా అయా అనేక మంది కుటుంబాల్లో తండ్రి దేవా నమ్మకం ఏంటి తండ్రి ఆ యొక్క విచ్ఛిన్నకర శక్తిని చేసి వారిని నాశనం చేస్తుండగా అయ్యా మీ నామం పెట్టుబడిన వారిని జ్ఞాపకం చేసుకునే తండ్రి కృక్కును అనుకరించండి మీరు మాత్రమే దేవరక్షించే దేవుడు కాపాడే దేవుడు తండ్రి అయ్యా మీరు ఎక్కడికి కాపాడమని ప్రార్థిస్తున్నారు సాక్షులకు అమలు పరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి నమ్మకమైన ప్రార్థిస్తున్నారు దేశంలో ఈ వివిధ మాధ్యమాల ద్వారా తండ్రి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా సువార్త దేవా విత్తనాన్ని అయ్యా నమ్మకం ఏంటండ్రి ఆశీర్వదించండి దేవుగా ఫలించడానికి విన్న హృదయం నమ్మకం ఏంటండ్రి అయ్యా నమ్మకమైనంత్రి మీ యొక్క తగ్గలు అనుగ్రహించి అయ్యా ముప్పదంతులుగా అరవంతులుగా నూరంతులుగా ఫలించడానికి అనుగ్రహించండి శక్తుల యొక్క ప్రభావం అనుగ్రహించండి దేవ ప్రేములకి రాజా ఎంతమంది అయితే నిర్లు దేవవాక్యాన్ని బోధిస్తున్నారు నమ్మకం ఏంటంటే మాస్టర్లు నాయకులు వివిధ సంస్థలు వివిధ షన్లు వాళ్ళందరూ అయ్యా వాళ్ళందరికీ మేము ప్రాథన్యత తీసుకొస్తున్నాం అంతండి అయ్యా క్రీస్తులు గురించబట్లేదు కదేవా అయ్యా ఐక్యత్యం అనుకరించండి జ్ఞానం అనుకరించండి ప్రార్థిస్తున్నాం అయ్యా అనేకమైనటువంటి తప్పుడు బోధల్లో అయ్యా ప్రజలు నమ్మకమైన తండ్రి అయ్యా మీ బిడ్డలు అయ్యా నశించుకోయే వారిగా ఉండగా కొడుకుని అనుగ్రహించండి విద్యను చేయండి తండ్రి ప్రతి వాక్యం బోధించడం అయ్యా సంఘాలని నమ్మకమైన వా వేంగుల రాజా సండ సభ్యుల్ని మీరు ఆఖరి కొరకు సిద్ధపరచబరుగు ఉండడానికి సహాయం చేయండి ప్రేంగళ రాజాగలిగిన తండ్రి సమయంలో అదేవా ఎవరి వస్తుంది జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయ్యా ఇద్రి ఎవరినొస్తుంది జీవితంలో శత్రువు కలిగినటువంటి బలమైనటువంటి అనేక ఆయుధాలు ఉంటున్నదా అమలు పట్ల నిర్మూలన చేస్తున్నావు తండ్రి ఉదయాన్ని అత్యక జీవితాన్ని రెచ్చ పెట్టుకుంటున్నాను తండ్రి మీకు కలిగినటువంటి సంకల్పాలు మీకు కలిగినటువంటి ఉద్దేశాలు అయా అభినేరపడటానికి కృపణించమని ప్రార్థిస్తున్నా తండ్రి అమ్మకర్త క్రైస్తవ కుటుంబాన్ని సంకూర్చు కృప్రహించమని అమ్మకం ఏంటండ్రి ఈ యొక్క సమయంలో సహాయం చేయండి ప్రేమ రాజా మహిళ తండ్రి అనేకమైనటువంటి ప్రజల దేవ వేద నమ్మకం ఏంటండ్రి అయ్యాధ పరిస్థితులు ఉన్నటువంటి వారిని ప్రశ్న పట్టుకుంటున్నాను దేవ అయ్యా వారు ప్రియులు తండ్రి మహిళలు కలిసారు వారి యొక్క దేవా కనీసం దేవా ఆహారం కూడా ఒక పూట తిని కలిగే స్థితిలో లేదు అయ్యాను గ్రహించడానికి అనుకరించడా పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి మీరే పోషణ పోషణ ఆధారమైదండి అయ్యా సాయం చేసుకుంటున్నాను అయ్యా పెద్దలు అయ్యా పిల్లలు పిల్లలు పేరం తీసుకుంటున్నారు నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజు అయ్యా నమ్మకం ఏంటంటే బాధల్లో హింసల ద్వారా వెళ్తున్నటువంటి అయ్యా అయ్యాను పెంచుకుని ప్రార్థిస్తున్నాడు అయ్యానే బాధలు పట్టుకుంటుండే పుట్టునా పెంచండి ఆదరించడా చూస్తున్నావు తండ్రి ప్రేంగులకి రాజు మా మందుల ఒకసారి దేవ ప్రేంగులని తండ్రి మా మధ్య ఉన్నటువంటి అయ్యా నమ్మకం ఏమి తండ్రి ప్రేమ కలిగిన రాజా యొక్క వ్యాధిగ్రస్తున్న పాసిన పుట్టుకుంటున్నాను తండ్రి మీ యొక్క నమ్మకత్వం ప్రేమకు తండ్రి అయ్యా ప్రేమలు ఏమి తండ్రి మహిళలి గ్రజా నే చూస్తున్నాను తండ్రి అయ్యా అయ్యా కృపను అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను తండ్రి దాని జీవితంలో మీరు అనుగ్రహించిన కృపక ఏమీ అయ్యా బలపర్చుని సహాయం చేయండి ఏ గారికి విక్టోరియా సిస్టర్ హస్బెండ్ అయ్యా మీ ప్రసాదాలు కానీ మన గురించి సహాయం చేయండి తండ్రి వారి గురించి మాకు తెలియదు కానీ అయ్యా మీకు నమ్ముతున్నాను తండ్రి వాళ్ళు స్వస్థపడినారని అయ్యాక కొందనాలు మీ యొక్క కార్యం మీకు ఏమైనా కొందనాలు అయ్యాన్ని బాగు చేసిన గ్రహించడానికి అయ్యా సాక్షిగా లేమని ప్రార్థిస్తున్నాను తండ్రి కలిగింది రాజా సమయంలో దేవ చూస్తున్నాను తండ్రి అయ్యా పెద్దలాదరు మనవుడికి మీకున్నటువంటి కొందనాలు నమ్మకం ఏంటండ్రి అయ్యా చిన్నరాజుల యొక్క భార్యను మెరుగుతున్న కృపకొంద రాజాంగళంత్రి అయ్యాదాలకు తండ్రి ఆ హృదయం పుట్టినటువంటి యువతిని పాటి అయ్యా బలపరచండి కృపను అనుగ్రహించండి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలైతే అనుగ్రహించడానికి అయ్యా విడుదల పొందినటువంటి హృదయంగా అయ్యా రక్షించబట్టడానికి అనేక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి రావు గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క కార్యాలకి ఏమీ కొందనాలు అయ్యా మీ యొక్క నమ్మకత్వానికి ఏమీ కొందనాలు చెల్లించుకుంటున్నాం సతీష్ గారి రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం దేవీరాజు గారి కుటుంబాన్ని ఉపాసన రైతు పట్టుకుంటుండగా అనారోగ్యాన్ని దూరపొచ్చి అయ్యా నుంచి సాక్షి కళాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు ఎంగ రాజా తండ్రి సమయం లేదేవారు యశ్వానికి అయ్యాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాం మనం ప్రార్థిస్తున్నాండియాయం చేయండి భయం కలిగినాకాయ కలిగిందండి వదిలిపెట్టుకుంటున్నాం అయ్యాక్షించబడుతుంది అనుగ్రహించండి సహాయం చేయండి దేవ కుటుంబం మేవై తిరుగుతుంది అనుగ్రహించండి పనులు అడుగుతుంది దేవ రాజాండి ఇంకెవరైతే దేవుడు కృతలు కలిగి ఉన్నారు అయ్యా ప్రార్థించుకుని కోరినారు ఇటువారిని పట్టుకునే ప్రాంతం అయ్యా జపాన్ లోను అయ్యా నమ్మకమైన అస్సాం తదితర నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో బ్రహ్మపుత్రంలో అంటే ఫ్రెడ్స్ నిసుకుంటుండే విస్తారమైనటువంటి జనాభా ష్టం జరుగుతుండగా అయ్యాక రూపంలో అనుకూలించండి తండ్రి నేను మిట్ల కాపు ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకమైనటువంటి ప్రజలు తండ్రి యుద్ధ పరిస్థితుల ద్వారా శరణార్థులుగా మారినటువంటి పరిస్థితులు తండ్రి అనుకూలించండి ఆత్మక రూపంలో తండ్రి అనేక కోట్ల మంది తండ్రి ఆహారం రేఖ తండ్రి నమ్మకం అనుకరించండి అయ్యా మీరే కొత్త పోషణం జాను చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి నమ్మకం దేవ ప్రేంగులు తండ్రి అయ్యాకృప్ అనుగ్రహించండి ఆ క్రతనాల్లో ఉండగా అయ్యా మాకు కొన్ని ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నావు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీ కొరకు ఏ ఇంకా కొంత సమయం మా జీవితాల్లో అనుగ్రహించమని ద్వారా జరుగుతున్నటువంటి ఖర్చు దేవాత ప్రతి హృదయాన్ని మెరుగు అయ్యా కార్యం దొరికినా సహాయం చేయండి బాధలు ముట్టుకుంటున్నాం గురించి ప్రార్థిస్తున్నావు అయ్యాన్ని కోరుకుని కోరుకుంటున్నావు తండ్రి ఆయనకున్నటువంటి దేవాలయాలు తగ్గించమని మేము కుటుంబాన్ని పట్టుకుంటున్న సహాయం చేయండి అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంటానికి కుటుంబాలేమైతే మనం ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రింగళంట రాజాంగళంత అంటే దేవా నువ్వు చూస్తున్నావు తండ్రి ప్రేమి రాజా మహిళలు వింతండి మాకు దేవ నమ్మకం ఎంతంటి మనం ఆలోచిస్తూ అయ్యా అనుకరిస్తున్న కృతనాలు ఇంతవరకు దేవ అందరి నుండి మమ్మల్ని కాపాడుతూ ప్రేంగులు వింట రాజా మీ నమ్మకత్వానికి ఏమి అయ్యాత వారికి మా హృదయంలో భద్రంగా ఉంటారుంచి అయ్యాక జీవించడానికి సాయం చేస్తారని మమ్మల్ని అధికారం కింద వారికి ఇప్పుడు మా ప్రభుక్రీస్తు వారి పరిస్థితి సమయం పట్టి వంద తెలుస్తున్నాను తండ్రి నేను కూడా ఆరాధించి ప్రార్థించడానికి వదారు ప్రభావితాన్ని బట్టి వదనాలు నీ వాక్యం బట్టి వదారు ప్రకారంగా తండ్రి ఆయన ఆశ్చర్యం చేయడానికి మమ్మల్ని తెలిసారు తండ్రి అనేక సార్లు ప్రభావ తండ్రి ఈ విలుగుని ప్రచురణం చేయటంలో తండ్రి ఆయన ప్రభావేర్ గా తండ్రి నా జీవితంలో అనేక సార్లు తండ్రి ఆయన ఏది ఈ రకంగా నువ్వు నన్ను ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఆ రకంగా ఉండకపోవడానికి ప్రభావం చేసుకుంటూ తండ్రి కడిగి మరో అవకాశం ద్వారా ప్రభావం హెచ్చరించి అవకాశం ఇచ్చే ఒక తీరీ ఎంత బనాలు అయ్యా తండ్రి క్షమించి రకమైన చేసుకుంటూ నేను మాటలేందు తండ్రి సమస్యలు ఎందుకు చేతలేందు తండ్రి నేను ఫీల్ ఏందు తండ్రి సమస్య లో ప్రభావ నీ ఆశ్చర్యమైన విలువని ప్రసరం చేసే నేను ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఈ ఆశ్చర్యమైన విలువ తీసుకొచ్చారు నీకు వర్ణాలు నా ప్రతి పాపం కలిగిన విధానం బట్టి అయా తండ్రి నేను ఈ ఆశ్చర్యమైన వెలుగు నా ప్రతి పాపం చూపించినందుకు నీకు ఎంత వర్ణాలు నీకు ఎప్పుడు తెలుసు అంతేకాదు తండ్రి ఆయన నీ గుణాది ప్రభుత్వాన్ని గుణగణాలని నాకు చూపించినందుకు నీకు అయ్యా ఎంత మంచి గుణగణాలు కలిగిన మా ప్రభు తండ్రి ఆయన నేను చూపించి నేను ఆరాధిస్తూ అయ్యా తండ్రి ప్రభావ గుణాలను నా జీవితంలో నువ్వు దాన్ని ప్రచారం తీసేవాడుగా అది నేను ఎందుకు కొన్ని పరిస్థితి నాకు ఇచ్చారు నీ కొలు ఉంది ఇలాంటి పరిస్థితులు ఇచ్చారు నేను అపరిశుద్ధ జనముగా చేశాను నీ పొందాలి అది నేను పరిశుద్ధం నుంచి జీవించాలని ప్రసిద్ధమైన బిడ్డలుగా తండ్రి పొందుతుంది ఇటు ముద్ర పొందాలని కోరుకున్నాడు ఇటు పులుకను బట్టి నడుచుకోవడానికి నడిపించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి మాట్లాడగలండి ఉద్దేశాలు నెరవేర్చుకోవాలండి ఒక్కొక్క జీవితం నెరవేర్చుకుని సహాయం చేయ మా అదే ప్రతి ప్రతి లేఖాలను సందీన ప్రతి ఉదాహరణ బట్టి ప్రతి ఎగ్జాంపుల్స్ బట్టి టెస్ట్ మనకి ఎంతో తెలుస్తున్నాం తండ్రి అనేకంగా ప్రచురించే ఏ రకంగా ప్రభు అనేది ఆకర్షణ పడ్డారు ప్రభుత్వ దాన్ని బట్టి వందల మా జీవితాలతో అనేకలు ఆకర్షణ పడ్డారు కోసం ప్రభుత్వం మమ్మల్ని ఆశ్రమైన తీసుకొచ్చారు అని ప్రభావన్ని అర్థం చేసుకుంటారు ఆయన అనేక సార్లు ఈ గొప్ప స్థలం మా జీవితంలో మీరు తండ్రి ఆయన మా పట్ల కలిగినందుకు వందలు చూస్తూ చేస్తున్నాం ప్రభావ కేవలం ప్రభు ఏదో తండ్రి ఏదో పరిచయం ఏదో తండ్రి నేను ఈ బయట స్వాతం చేపట్టే సంఘాలకు పోయిపోయి పోయి పోయి వాక్యం ప్రచురణ చేసినప్పుడు కాదు కాదండి నిజ జీవితంలో ప్రభావండి వ్యక్తిగత జీవితంలో ప్రభావం ప్రతిరోజు మేము ప్రచురం చేసేవారు కానీ గుణంలో ప్రభావండి కలిగి ఉండి ప్రభావ అది అది చూపించడానికి మా కుటుంబంలో ఆ వ్యక్తిగత జీవితంలో ఆ కుటుంబంలో సమాజంలో సంఘంలో ప్రభావండి నేను ప్రభావిత సహవాసంలో చూపించడానికి ఇటు ప్రభుత్వ దయచేసి నడిపించడం సహాయం చేయాలని సాధిస్తున్నాం మీకు ఏమన్నా చూసి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి మనం చేసిన డబ్బులు ఆపరేషన్ చేసాం విశ్వాసంలో సహాయం చేయమని ఆదేశం అవన్నీ కొన్ని బాధలు మీరు వెంటనే వింటారు కాదు ఎందుకు ఆదేశించేస్తాం సాధన చేయ సాధన చేయటం మానక ఏడాది సాధన చేసేవారి ప్రతి ఒక్కరి అడిగేవారు పొందేవారు ఆ న్యాయప్రికారు పరిప్రభ ప్రతిరోజు పరిప్రభ ఏ రకంగా విసిరించిందో అలాంటి ప్రార్థన అమలు చేయమని మీరు కోరుకున్నందుకు అలాంటి సాధన చేస్తున్నారు ప్రభుత్వాన్ని బిడ్డకు పట్ల ఈ కార్యక్రమాన్ని ఎక్కువ చూపించింది ఈ కార్యం చేయండి చంద్రబాబు నుంచి వారి కుటుంబాన్ని సహాయం చేయండి ఏదైతే చెప్తాను ఆయన ప్రభావ రూపాల కోసం ప్రారంభించడం పెడతాండి ఆయన అంగీకరించడానికి రక్షణ పొందడానికి సహాయం చేయండి చేసిన కొత్త కార్యం కొట్టి వందలు ఆయన మీకు వందలు బాబా ఆయన నెమ్మది కొందాలు ఆయన మీరు మార్చండి అదే రక్షణకు రావడానికి సహాయం చేయండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యాప్ చేసుకోండి భారీకాడ్ నుంచి మీరు రక్షించినట్టు వదనాలు నాకు సారీగా సంపూర్తి మీరు సహాయం చేయమని బతులు ఈ రీతిని ప్రభుత్వ చేయమని ప్రార్థిస్తున్నాం అయితే కాదు అండి ఆయన తండ్రి ఆయన సాధన ఆలోచిస్తుంది ఆయన బాధ నుంచి కానీ చాలా మంచి కానీ మీకు మీద నెమ్మది కోవిడ్ పరిపాలన మా దేశంలో ప్రభుత్వండి ఆయన లిస్ట్ లో సెకండ్ లో ఉన్నాను భయం స్థితిలో గెలిపే ఎక్కడో ఉన్నాం ఎక్కడో చెప్తాం ఈరోజు డబ్బులు కోసం చూసుకున్నారు ఏ పరిస్థితిలో మా ఆర్థిక పరిస్థితి అన్ని లాక్ డౌన్ తీసేసి అన్ని రకాలుగా సందీయ అన్ని అన్ని ఓపెన్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మనుషుల్లో అది తండ్రి వ్యాపించిపోయిన కుర్లేదు మనుషులు కూడా లెక్కలేని వారుగా ఉంటున్నారు అది జ్ఞాపం చేసుకోవాలని ప్రార్థిస్తున్న పడకల్లో ఉన్న కోసం ప్రార్థించిన ప్రభుత్వాలు నాయకుల కోసం ప్రభావితండి ఆయన డాక్టర్లు నర్సెస్ కోసం ప్రభావితం చేసినటువంటి కాకండి ఈ వ్యాక్సినేషన్ తయారు చేసే వాళ్ళు కోసం ప్రార్థిస్తున్నారు తర్వాత అయినా వాళ్ళు ఏ తయారు చేసిన తప్ప మీ ఉద్యోగం లేకుండా ఏది తయారు చేసారు నమ్మకం నీ కార్యం చేయాల నీ ముద్ర లేకపోతే అది ఏది పని చేయడం తర్వాత సహాయం చేయాలని ప్రార్థించినప్పుడు సూచించండి శ్రీభా పనిచేసుకున్న సుభాత విజయాన్ని మీరు న్యాసం చేసుకోవాలి ఆ పరిచయం జీవించాలని ఆశ్రదించండి ఈ ప్రభాకర్ చంద్రశేఖర్ గారు భాస్కర్ గారు పరిచయం ఆశ్వర్చేశండి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం ఏది చేసండి అని పరిస్థితి మీ వాక్యం అందించపెట్టే సహాయం చేయమని గుర్తించమని ప్రార్థిస్తున్నాం చక్క నేలతో కానీ మీరు న్యాసం చేసుకోండి సో కుటుంబం న్యాసం చేస్తామని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి మీరు ఆశించిన దాని బట్టి మీకు కోనాలు మీకు సూత్ర తెలుస్తున్నాం ఏదైతే అది ఆయన మా పరిస్థితులు అందరినీ ప్రభాస్ ప్రభుత్వం కోసం సిద్ధపరచండి అన్ని సైడ్ ఆరోధించుకునే వారికి మనం చేయమని సహాయం చేయమని మీరు చర్చలు ఓపెన్ చేసే చర్చ ఇంకా ఓపెన్ కాలేదు అలా ఓపెన్ చేసిన చక్కటి ఆరాధన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ సంఘాలు ప్రభాషం చేశారు ప్రభావ ఈ దాంట్లో అభిషేకం వాళ్ళు అని ప్రభాషం కూడా ఆయన ఈ కోవిడ్ కాకుండా మీరు సహాయం చేయలేదు వంద uh, కే ఇద్దరు ముగ్గ ప్రభు ఇంట్లో ఉన్నారు ప్రభా మా అమ్మరని వింటూ ఉన్నారు ప్రభు తల్లి ప్రభావిత ఈ అపవాది ఏమేమి కనిపిస్తున్నాడు వాటిలో అన్నిట్లో నుంచి నేను మమ్మల్ని తప్పించి మా కురుకొండ ప్రభు మా సాయం చేయండి ప్రభావం స్థిరంగా నిలబడాలి ప్రభావం నిలకడ కావాలి ప్రభా ప్పటడుగులు వేసి ప్రభావం అలా నుంచి కానీ అల్ప విశ్వాసుల జాబితాలో ఉండవు అవి అవిశ్వాసుల జాబితాలో ప్రభావ్వారికేవాళ్ళు ప్రభావం లేదు ఆయన పట్ల తరద ప్రభావం అబద్ధికుల జాబితాలో మోసం చేసేవారు జాబితాని పవిత్రమైన జీవితం బస్ జీవితం అది నాయన మా హృదయముల పెట్టి మేము ప్రతిక్షణము నాయన మా భయంతో గడుపుతం మాకు సహాయం చేయండి ప్రభావితం మరణి జీవిస్తామనే విధంగా ఆయన శ్రమించాలి ప్రభావ సహాయం చేయండి కొద్ది విన్న కొద్ది రోజులను సద్వినియోగం తీసుకోవాలి ప్రభావ ఆయన మా ఆశలు మా కోరికల కోసం దాన్ని సద్వినియోగం తీసుకో మేము ఏర్పరచుకున పరలోకంలోనే మా ధనమును సమకూర్చుకునే విధంగా చరీ ప్రభావ మండలాలను సాయం చేయండి చరీ ప్రభావం ఆయన వేపు రోజు వైపు భక్తి వేషధారణ జీవితాలు ఆయన మాకు జీరో పరిస్థితులు వేడుకునే ఉంటాం ఇంకా మా హృదయంలో కడగవలసిన స్థలం అన్నింటినీ కడగమని వేడుకునే ఉంటుంది పవిత్ర పరిశ్రమ ప్రభు సాయం చేయండి ఆయా దేవుడు ప్రభు మీకు మాదిరిగా ఉండాలంటే ఎన్నో లక్షణాలు మారాలి ప్రభుత్వం జీవితం ఇక్కడ ఆయన గొప్ప కార్యం చేయమని వేడుకునే తగ్గించుకుంటున్నాను అయినా మీరు పేరుగా మీదగా ఎన్నో మేలు చేస్తూ ఎంతగానో కృపను అనుగ్రహిస్తూ ఓర్చుకుంటూ తల్లి ప్రభావిత పాప పనులన్నిటిని ఓరుస్తూ భరిస్తూ తండ్రి ప్రభా మీరు ఎంతగానో ఊపిరికి పట్టి ఉన్నారు ప్రభావి సహించి ఉన్నారు ప్రభుత్వ మేము అది గుర్తి తల్లి ప్రభావిత మిమ్మల్ని శ్రమ పెట్టేవారంలో మేము శ్రమ పడుతూ అనేకుల్ని వెలిగించేవారంలో మేము పర్లోకి పట్టణానికి చేరే విధంగా మా జీవనం కొనసాగించుకోక మా ప్రయాణాన్ని అదేవిధంగా తరణ బాధితులను ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆయన వెంకటసూయ్య గారి జీవితంలో చూస్తారు అనేకల జీవితాలు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నాయన స్వస్థపది ఉన్నారు మరణ మనుషుల వరకు వెళ్ళి వాళ్ళు వచ్చి మరి వారికి రక్తం మరి మనసు ఆయన తండ్రి నాయన ఎంతగానో ప్రచురణ చేస్తున్నారు వాడే దేవుడని వాడే అన్ని తలపెట్టాడని వాడే కర్మలను తగ్గించాడని విగ్రహాలే వారి జీవితాలను మార్చాయని వాళ్ళ ఉపవాసమే ఫలించిందండి అది ఎందుకన్నా అపవాళ్ళు ప్రచురం చేస్తూ లేఖాన్ని కంట్రీ తమ వైపు తీసుకుంటున్నాను కానీ మేమైతే వ్యతివారం ప్రచురం చేయలేని స్థితిలో అమ్మితమైన ఆయన అదే విధంగా ఆయన మీ యొక్క మెడికల్ బావరీన పడిన రైతులను నాపం చేసుకుంటున్నాం వారిని ఏదర్చండి వరకు సాయించండి నిలువలను దో అదే విధంగా సంఘాలను బట్టి ప్రారంభిస్తుంటున్నా లేకుంటే ప్రభుత్వం వెలుగు రావాలితో చీకటిలో ఉన్న సంఘాన్ని ఆయన వెలుగు మయానికి నడుపుతుంటే గొప్ప కాబరణి తీసుకురంగ విశ్వాసాలను కడిగే వెలుగుని దాడు ఆయన పవిత్రతను నిండుకున్నట్టు సంఘం అంతే మాధురి కష్టంగా నిలబడుటట్టు ఆయన ఒక ఏక మీద వారు నిలిచినటం గృహ కార్యాలను చేయండి ప్రభావ యువనలను జ్ఞాపకం చేసుకుంటే వారికి పాపలలో నుంచి బయటకు లేని వారికి ఉన్న కోరికల నుంచి వారికి నాయన చెడు పాపము ఒడిలో పెట్టుకుంటే అదే అదే పాము పాపమే పాము అని వారు తెలుసుకున్న అదే ప్రభావం దూరంగా ఉండి పెట్టాను ఇస్తే లోకాశలకు చరిరాశలకు నేత్రాశలకు వరకు పడుతుంది వాళ్ళు ముందు కొనసాగే వారిగా ఉండటం కార్యాలయాన్ని జరుగుతుంది ఆయన మరమను సమయం లేదు ప్రోగో నేను వారు త్వరగా మారమే తింటాను అదే వంద నెలకి ఈ కొద్ది దినాలు మేము నీ దగ్గరకు రావాల్సిన వాళ్ళు ఏదో ఒకటి తండ్రి నిమిత్తం చేసే వారం గానే కలిగి జీవించే వారం గానే అదేవిధంగా జీవితంలో మీరు చేసిన మేల్లకైతున్నారు జీవితంలో మీరు చేసిన మేళ్ళకై తీసుకున్న ఆ యొక్క రవి బ్రదర్స్ నదిరం బ్రదర్స్ జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలకైనా ఉండదు అని చెప్పి తీసుకోవాలి కాస్త ఇంకా ఎవరైతే అందరూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో బోధుల సరే వారిని తోడు గంట బలపరం ఇస్తున్నాను నన్ను నేను తగ్గించుకుంటున్నాను మిమ్మల్ని చెప్పి అయ్య పరిశుద్ధ నామాలను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను శ్రమం చెప్తాం మన ప్రభుత్వ ఏ శిస్త కృపా సమాధానం అందిస్తూ మనందరికీ పదాకాలం తోడో అవునండి